ఈ స్కాయపు ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి ప్రైజ్ మధ్యలో కేథరీన్ అక్క ప్రే చేస్తుంది మనకు అబ్బి పాటు పాడతాడు అక్క ప్రైజ్ ఆడ అక్క ప్రే చేయండి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ సతమైన పరసూన్నత సరచిరా చీకమర దేవానికి వందనాలు ఇస్తావా ఈ రాత్రి కాలం ఇచ్చిన సమయం భద్రపర్చిన దేవనికే సోత్ర సర్వాధికారి దేవానికే స్వత్రం ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు ప్రభావ దేవ ఈ సాయంకాలంలో మాకు తోడే నడిపించి విజయమిస్తున్న దేవానికే వందనాలు నాయన తోడే నడిపించి విజయనకే సోత్రం నాయన మాకు ఇచ్చిన అవకాశం సమయం ఇచ్చిన విధాన్ని వందనాలు దేవానికే వందనాలు ప్రభా రానబెట్టి తొందరగా నడిపించండి దేవ ఈ ధాన్యత ఎంతమందికి లేదో ప్రభా అందరూ సుప్రభ ధన్యత సహాయం చేయండి వాళ్ళు నిడాలి దేవ ఎంతమందికి ఇంకా ఈ సువార్థ అంత శక్తి దయచేయండి ఈ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి తండ్రికే వందనాలు ప్రభా ప్రత సేవల మమ్మల్ని బలంగా మీరు వాడుకోండి దేవ ఈ సమయంలో ప్రభా తి నడిపించి విజయవాస దేవానికి వందనాలు యేసుప్రభ ఇంతమంది వస్తారు అందరినీ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రినికే వందనాలు ప్రభావ బ్రదర్ సిస్టర్ సేవల బలంగా మీరు వాడుకోండి దేవ సైతాన్ని రాజ్యాన్ని కూల్చాల దేవ యశుప్రభ్యాన్ని కట్టుటకు శక్తి దయచేయండి ఈ పరిశుద్ధ నడిపింపు దయచేయండి అంధకార చీకటిని గర్తిస్తున్నాం కుటుంబాలయచేయండి తండ్రి ప్రభా సేవల బలంగా మీరు వాడుకోండి కృప వారాలు వచ్చి ఆత్మీవరాజి గొప్పగా మీరు వాడుకోండి ప్రభావ శక్తి దయచేయండి తండ్రి నీకు వందనా దేవీ పర్లోక దర్శనం దయచేయండి పర్లో ఒక మర్మాలు మాకు దయచేయండి దేవ ప్రతొక్కడితో మీరు మాట్లాడే దేవుడు ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో యశుప్రభ మాకు తోడే నడిపిస్తున్న దేవా ప్రతిదినో మాకు యేసుప్రభ వాకే మీరు మాతో మాట్లాడుతున్నారు హృదయాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా మమ్మల్నిగానో బలపరుస్తున్నారు ప్రభా ఈ సాక్షిపతిగా మమ్మల్ని నిలబెట్టిన విదనంపట్నీకి వందనాలు ప్రభావ తండ్రికే సూత్రం లేని రాకడా త్వరలో ఉంది ఆయన తండ్రి మేము సిద్దపడాలనేక మంది సిద్దంగా తయారు చేయాలి శక్తిని మాకు దయచేసి తండ్రి నీకే వందనాలు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు ప్రభా పాదధండి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా నీకు వందనాలు ప్రభా నిజయమైన వాక్ మా హృదయాలతో మీరు మాట్లాడుతున్న విధానం వందనాలు ఈ వాక్యాన్సాగా మేము జీవించి లోబడ శక్తి దయచేయండి తండ్రిని రాకడాక మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభా మాలో ఎటువంటి చిన్న పాపం కూడా ఉండడానికి వెళ్లేదు ఇంకా ప్రతిదినేసోప్రభ మా పాపాలన్నీ తీసివేయండి దేవా ఇంకా మేము తీసుకువేసుకోవాలా ప్రభా మళ్ళీ పాపం తట్టు మేము చూడకుండా ప్రభా మే పశుద్ధంగా ఉండక శక్తి మాకు దయచేయండి వాక్యం చేత దేవా మమ్మల్ని స్నానం చేయించండి తండ్రి నికే ప్రభా తండ్రినికే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇర్రాకడకే మమ్మల్ని సిద్ధపరచుకోమని నదడని ఎస్ కుసిమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రైజలాట్ మన వద్ద పాడతాడు అభిలాస్ బ్రదర్స్ తిరిగి లే చిన్ను రాక్షింపాయి పూడే నా పాప అంతా వండి నా రక్షిగా ప్రభువు నా స్నేహితులిగా నా జీవి తాను మార్చు నా తా నా పోరచ్చు సాయం జయ ప్రభు నీ శేమించు రక్ష నా స్నేహితు మన మధ్యలో మనకు దీప ఒక్క వాక్యం అందిస్తారు ప్రైజర్ అక్క ప్రైజ్కి ప్రైజర్ వాక్యం అందించండి అక్క అంటే మనం చూసుకోబోయే వాక్యం ఏంటంటే విశ్వాసం కొరకు రైట్ విత్ గాడ్ అనమాట టాపిక్ వచ్చేసి రైట్ విత్ గాడ్ ఇది మన వాక్యము సో రోమా ఫిఫ్త్ చాప్టర్ మనం ధ్యానించకపోయే వాక్యము కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధ మహోన్నత సర్వోన్నత సర్వసృష్టికర్త సర్వాధికారి వందనాలు ప్రభా జీవం బలిగిన దైవానికి వందనాల ప్రభా మమ్మల్ని సజీవులకు నిలబెట్టిన గొప్ప దైవానికి వొందనాలు తండ్రి తండ్రి దేవ యజ్ఞప్రభ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా దేవాభా ఇలాంటి అవకాశం ప్రభా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి కానీ ఏసా మీరు ప్రభా ఈ యొక్క అవకాశము మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవాయచప్రభ ప్రతి దిన ప్రభా నీక నీతిని సత్యని మేము ప్రకటింపచ్చు అలా కాని ప్రభా ప్రతి దినూ పడే ప్రభా ప్రతిదీ అన్ని కూడా ఈ మనుషులు పోగొట్టుకుంటున్నారు నైనా కానీ మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు వాకిని ధ్యానించడానికి అనేకలకు ప్రకటింపచేయడానికి తండ్రి నీ నీతు స్వాత అనేకులకు ప్రకటింపబడడానికి ప్రభా మరి మీరు మా అందరిని కూడా ప్రభా యొక్క దాకడ కోసం సమస్తం అన్నింటికోసం కూడా ప్రభా మీరు మమ్మల్ని నేర్పరచుకున్నారు దాని బట్టలు తండ్రి కాబట్టి ప్రభా యొక్క సమయంలో ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి నాకున్న సుందర తలపులన్ని గర్తించి కొట్టి వచ్చే ప్రభా నీ యొక్క తలంపులకు నుంచి ఒట్టించి నడుచుకుంటాను తండ్రి దేవాణ సమస్త ప్రవక్తలు అంతటి కూడా ప్రభా నీ యొక్క అధికారిక లోబడి నేను నడుచుకుంటాను ప్రభా సాయపడమని ప్రార్థిస్తూ ఈ యొక్క పరిశుధాత్మ చేత నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్మా ఫిఫ్త్ చాప్టర్ మనము చూసుకోబోయే వాక్యము ఇక్కడ ఏం చెప్పబోదంటే రైట్ విత్ గాడ్ అనమాట ప్రజెంట్ గా మనకు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారి అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి రైట్ విత్ గాడ్ ప్రతి దినూ ఆయన దగ్గర ఉండాలా రైట్ టైం ఏ టైంకి మనము ఆయన సన్నిధికి వస్తున్నామో అసలు ఎవరికి కూడా తినదు ఎందుకంటే లోక పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆయన టైం అనేది ఎట్లా వచ్చే టైం ని కూడా పోగొట్టుకుంటున్నాం కానీ టైం బ్యాక్ వెళ్ళిపోయిందంటే తిరిగి రాదు కదా కానీ ఇక్కడ దేవుడు ఏమని రైట్ విత్ టైం ఒకటి మెయిన్ ఏంటంటే రైట్ విత్ గాడ్ ప్రెసెంట్ గా దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సిందే అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంటే విశ్వాసం పొరపు దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మనము విశ్వాసము ప్రతి విషయంలో విశ్వాసంగా ఉన్నామా లేమా కదా దేవుడు ఏమన్నాడంటే మీరు ప్రతి దినము ఉన్నారా లేరా అది మనం పరీక్షించుకోవాలా ఆయనతో సమాధానంగా ఉన్నామా లేదా కూడా చూసుకోవాలి కదా ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా మనం నీతి మార్చబడాలి అంటే విశ్వాసం ఉంటేనే వస్తాము లేకపోతే రాలేము చూడండి ఇక్కడ మనకు రోమా ఫిఫ్త్ చాప్టర్ లో ఫస్ట్ వచ్చిన చూసుకుంటే కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతి మంతులుగా మార్చబడి మనము ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానము కలిగి ఉందాము అని అంటున్నాను అందుక చూడండి కాబట్టి విశ్వాస మూలముగా అంటే విశ్వాసం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతుంది విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే జరుగుతుందా లేదా అని ఒక డౌట్ అనేది ఉంటది కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే విశ్వాసం మూలం మనం నీతిమంతులుగా మార్చబడాల నువ్వు నీతిమంతులుగా ఎప్పుడు మార్చబడతావు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధులకు వచ్చి ప్రభా మేము నీతిమంతులుగా ఉండాలి అని అంటే మన ప్రతి పాపం కడిగి వేయబడాలని ఆ చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క సన్నిధులు పాపక్షేమ పని ఒప్పుకోవాలా చేయాలని కొంతమంది అనుకుంటుంటారు మొన్న రీసెంట్ గా నా స్నేహితురాల విషయంలో కూడా అదే జరిగింది డిస్కషన్ వచ్చింది ఒక టాపిక్ విషయంలో విశ్వాసం కోసం ఇంకొకటి ఏంటంటే పాప పాపక్షమాపణ కోసం అక్కడ టాపిక్ ఏమని జరిగిందంటే దుస్తునికేమో చోటు ఇవ్వద్దు పాపం చేయడానికి దుష్టునికి మనం చోటిస్తే అది వచ్చేస్తుంది కదా పాపము అంటే దుస్తునికి చోటు ఇవ్వకుండా ప్రతిది దేవుణ్ణి నీతిని అనుసరించి నడుచుకోవాలి అంటే ఎట్లా జీవించాలా అని ఒక ప్రశ్న మా ఫ్రెండ్ నాకేసింది ఆ దానికి నేను చెప్పిన అవును దృష్టికి మనం చోటు ఇవ్వదు ఎందుకంటే ను తెలిసి తప్పు చేయి తెలియక తప్పు చేయి తప్పు కదా ఒక తెల్ల తెల్ల వెంట్రుకను కూడా మనం నల్లగా చేయలేము నల్ల వెంట్రుకను కూడా తెల్లగా చేయలేము అంటే అవునంటే అవును కాదంటే కాదు అంతే అయితే ఇక్కడ ఏందంటే మెయిన్ గా ఇంపార్టెంట్ ఆమె ఏమంటుంది అంటే పాపక్షేమాపణం నేనన్నా ప్రతి దినూ పాను ఒప్పుకుంటేనే మనం ఆయన సన్నిధులు నీతి మార్చబడతాము ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయి ఉంటే నువ్వు ఎట్లా మార్చగ ఎట్లా మార్చబడతావు నువ్వు నీతి మంతుల్లాగా అని నేను కూడా తనకు ప్రశ్న ఇస్తాను తను ఏమంటుంది అంటే పాపక్షమాపణ అమ్మాయి ఘోర పాపులమ్మ ఇట్లా మనం అడగద్దు దేవునికని అంటుంది నాకు మాటకి అంటే ఇప్పుడు సాక్రిమెంట్ కోసం నేను జ్ఞాపకం చేస్తాను మీకు అడిగిన నేను చెప్పినా సరే నువ్వు పాపక్షమపణ ఒప్పుకోకపోతే మరి ప్రతి దిన నువ్వు కరెక్ట్ గా ఉన్నావని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావని ప్రశ్న వేసాను సో ఆమె అక్కడ స్టాప్ అయిపోయింది నేనేమని చెప్పిన అంటే ఎప్పుడైతే నువ్వు సాక్రీమెంట్ తీసుకుంటావో ఎప్పుడైతే బల్ల కార్యక్రమం పెడతారో అప్పుడు మీ దగ్గర పాపక్షమ పను ఒప్పుకుండా మీ పాస్టర్స్ మీకు హెచ్చరించరా అంటే అసలు మాకు దగ్గర ప్రార్థనే చేయాలని ఇప్పుడు మనం అర్థం చేసుకుందామా లోకంలా బోధించే బోధకులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు నీతి మంత్రులుగా మార్చబడ్డారా విశ్వాసంలో ఉన్నారా లేదా అక్కడే తెలిసిపోతుంది ఎందుకంటే మనకు దేవుడి హిరిమియా ట్వంటీ చాప్టర్ లో ఉంటది బోధకుల కోసం అయితే ఇక్కడ ఏమంటుంది అంటే విశ్వాసం మూలంగా మనం నీతి మంత్రులుగా మార్చబడాలి అంటే నువ్వు ఈ పాపక్షమపు నొప్పుకుంటే నువ్వు నువ్వు చేయబడతావు అంతవరకు మనం కాలే కదా చనిపోయే వారు ఉన్నారు చాలా ఎట్లా అంటే కొంతమంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు చివర్ మూమెంట్ లా వాళ్ళు బ్యాప్తిజం తీసుకోలేని పరిస్థితులు ఉంటారు వాళ్ళు అలాంటి వారికి అవకాశం ఏంటివి పాపక్షేమ ఒప్పిపించడమే సో ఎప్పుడైతే వాళ్ళు పాపక్షేమ ఒప్పుకుంటారో తక్షణమే వాళ్ళ ఆత్మ దేవుని యొక్క సంతకి చేర్చబడుతుంది కానీ నేను అక్కడ ఆశ్చర్యపోయినా అసలు ఏందామట్లాంటిది నాకు దేవుడు ప్రేరేపనిచ్చిన ఏందంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటానంటే ప్రతి పాపం ఉపస్ నాకు దేవుడు ప్రేరేపణించాడు అదే ఆమెతో మాట్లాడటప్పుడు నేను అదే చెప్పినా నువ్వు తీసుకుంటాం వాళ్ళు మీరు ఎట్లా ఇస్తున్నారో ఏం చేస్తున్నావు మీరు తీసుకునే ప్రతి బల్లెలో ఏ విధంగా మీరు తీసుకుంటున్నారో అదే నువ్వు దేవుడు అడుగు ప్రతి వాక్యలు వినేసి ప్రశ్నలు నాకు వేస్తున్నావు కదా నువ్వు వేయి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇయ్యగలుగుతున్నాను ఎందుకంటే నా దేవుడు నాకు సహాయపడ్డారని ఏందంటే ప్రశ్నలు ఇక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి అడుగుతారు సమాధానం చెప్తాము దేవుని యొక్క కాత్మహత్యని నడిపింపబడతాం కాబట్టి కానీ ఆమెకి అది చెప్పేసరికి తను ఆగిపోయింది ఆమె ఏమంటాను దేవుడితే చెప్పలేదు కదా దేవుడికి పాపం ఒప్పుకోవచ్చు ఆపం ఒప్పుకో చెప్పలేదు కదా అది అని అంటుంది ఆమె ఏ వర్డ్ అడుగుతుంది అంటే ఆ దేవుడు పన్నెండు మంది సుష్యులు ఉన్నాక ఇది నా శరీరం ఇది నా రక్తము మీరు తినండి తాగండి అని అక్కడ దేవుడు సంబోధిస్తుంటాడు కదా అక్కడ వాళ్ళతోటి ఆ టాపిక్ అయితే సార్ నేనన్నా దేవుడు జ్ఞాపకము చేసుకోమన్నాడు ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన శరీరాన్ని ఎందుకు దిగమన్నాడు ఆయన రక్తాన్ని ఎందుకు దాగమన్నాడు అని అంటే ఇదంతా ఎట్లా వస్తుందంటే చూడండి మనుషులు తన నృత్యానుసారంగా అంటే హృదయపూర్వకంగా పాపక్షేమ పని ఒప్పుకోలేకపోతున్నారు మరి ఎట్ల సమాధానం పరిచయ పడతాం అని దేవంత ఆయన దగ్గర ఎట్లా అనే ఇక్కడ చెప్పబడుతుంది అందుకే ఆయన అంటుండ్రు కాబట్టి విశ్వాస మూలముగా అంటే మనం విశ్వాసిస్తేనే కానీ నీతి మంతులుగా మనం మార్చలేము గలేషియన్స్ ఆ లో కూడా ఉంటది ఎందుకంటే యేసుక్రిస్ విశ్వాసము ద్వారానే తప్ప ధర్మశాస్త్రం క్రియల ద్వారా ఏ మానవుడు నీతి మంతులుగా మనము ఎదిగినము చూడండి ఎప్పుడైతే మనుషులు నిజమైన దేవుడు ఏసు ఆయన తప్ప ఇంకా మనని ఎవరు క్షమించరు ఆయన తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు అనేది ఎప్పుడైతే దేవునిపై పూస్తారో ఎప్పుడైతే ఆయన రుచి ఎరుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళ పాప క్షేమపుణ ఒప్పుకుంటారు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు వాళ్ళు నీతి మార్చబడతారు ఇప్పుడు చూడండి పరిస్థితితో గుంపు ఉంది వాళ్ళంతా నీతి మంతులుగా మార్చబడారు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి ఆ పోస్ట్ లో ఎంతమంది అయితే ఉన్నారో ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ వీళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళు ఏ విధంగా జీవించారు వాళ్ళు ఎట్లా నడుచుకున్నారు ఇవన్నీ వాళ్ళు మెమరబుల్ గా చేసుకుని ఉంటే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిల వల్ల ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత్వ పొందుకున్నారో ఆ దాని తర్వాత నీతిని సతని ప్రకటన స్టార్ట్ చేశారు అంటే అంతకు ముందుకు వాళ్ళు లోకరీతి లాగానే నడుచుకున్నారు లోకంలో ఎట్లా నడుస్తున్నారు ఎట్లా ఉంటున్నారో అట్లా ఉన్నారు దేవుడు వాళ్ళు చెప్పిన వాక్యాలన్నింటినీ తిరిగి మెమరీ చేసుకున్న తర్వాతనే దేవుడు ఎప్పుడైతే సేవ పొంది తిరిగి వెళ్లిపోయినాడో మళ్ళీ ఆయన డేస్ తర్వాత రిటర్న్ బ్యాక్ రావడం జరిగింది కదా అప్పుడు వాళ్ళు పరిశుధాత్మ కోసం ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు వాళ్ళకి అర్థమైంది అయ్యో ఇంత కలము నిజమైన దేవుడు మా మధ్యలోనే ఉన్నాడు కదా అనేసి కదా అంటే వాళ్ళు మాత్రమే గ్రహించినప్పుడు ఈ కలములు కూడా అంతే నీతి మార్చబడాలి అని అంటే ప్రభువైన ఏచు ద్వారానే ఇంకా దేనితో మనం సమానం చేయలేము అని అదే ఆ నా తీర్పు దేవుని ఇంటి యుద్ధం నుంచి ఆరంభం కదా ఇప్పుడు మన కాలకి వస్తుంది ప్రతి దగ్గర ప్రతి చోట్ల కదా ఇప్పుడు మనకేందంటే దేవుడి విశ్వాసంలో పరీక్ష పెడుతున్న ప్రతి విషయంలో ఎందుకంటే మనము విశ్వాసంలో పరీక్ష పెడుతున్నట్టు ఆయన ఎట్లా పరీక్ష పెడుతున్న కూడా నేను మీకు వాక్యాన్ని చూపిస్తాను ఎందుకంటే అంధకారము కలిగజేసేవాడు ఆయనని వెలుగు ఇచ్చేవాడు కూడా ఆయనని చూడండి ఐజియాలో ఫార్టీ ఫైవ్ లా ఉంటది అదే ఫార్టీ ఫైవ్ సెవెన్స్ అవర్స్ చదివితే మనకు అర్థం అవుతుంది ఎందుకు అని మనము ఎట్లా ఆయన సన్నిధికి రావాలా చూడండి ఆయన నీతి మార్చబడిన వారు ఆయన ఏర్పరచుకోవాలా టూర్ చేసుకోవాలా దేవుడు నీతి మంతులుగా మార్చబడిన వారు ఏ విధంగా ఉంటారు ఆ పేరు పెట్టి ఫార్టీ ఫైవ్ లో థర్డ్ వచనం నుంచి చూసుకుంటాము మనము ఆ పేరు పెట్టి నేను పిలిచి ఇజ్రాయెల్ దేవుడైన ఏవో నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగై ధనము నీకిచ్చేదనం నా సేవకుడైన యాకబు నియమితము నేను ఏర్పరచుకుని ఇజ్రాయల్ నియమితము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగక్కడినప్పటికీ కూడా నీకు వేద ఇచ్చి తిని నేను ఎవోవాను మరి నీ దేవుడే నీ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనము ఏ దేవుడు లేడు నేను తప్ప ఏ దేవుడు లేడు తూర్పు దిక్కు నుండి పరమర్థ దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు జనులకు తెలియజేసుకున్నట్లు నీవు నన్ను ఎరిగి ఉండినట్లు నిన్ను సిద్ధపరిచితిని ఏహో వాడు నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడు ఇప్పుడు చూడండి లోకంలో ఎవరైతే తన నోటి పాప పాపక్షేమపణ ఒప్పుకుంటారో వాళ్ళకి జీవం పలిన దేవుడు ఏ సుప్రభు విశ్వసిస్తారు వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నీతిమంతులుగా మార్చబడతారు ఎవరైతే ఒప్పుకోరు వాళ్ళంతా ఇంకా ఎట్లా అంటే హృదయలు చేసుకున్నట్లే కదా దేవుడు ఏమంటారు నాకంటే నువ్వు దేని ఇష్టపడినా అది విగ్రహమే మన హృదయంలో కదా మనం యాక్స్ ఛాప్టర్ లో చూస్తాం యాక్స్ ట్వంటీలో కదా ఎందుకంటే దేవుడు చెప్తున్నారు ఎవ్వరు కూడా లేరు యేసు ప్రభు తప్ప కదా ఆయన అదే అంటున్నాను ఇక్కడ మెయిన్ రీజన్ నేను వెలుగు సృజించిన వాడను అంధకరము కలగజేయవాడను సమాధానకర్త కీడును కలగజేసేవాడను నేనే యహోవాను అను నేను వీటన్నిటిని కలగజేయవాడను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ వాక్యానికి రోమా ఫిఫ్త్ చాప్టర్ లో చూసుకుంటే చూడండి సమాధ ఇక్కడ మనం అన్నముదా కాబట్టి విశ్వాసం మనము నీతి మంత్రగా తీర్చబడిన తర్వాత తీర్పు మన దేవుడు ప్రభువైన ఏచుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం కలిగి మనము ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు విశ్వాసము వారమై అందులో నిలిచి ఉండి చూడండి కృపలో నిల్చున్న వారు ఎవరు దేవుని కృప వెంబడి కృప ఉంది అందరంటే దేవుని యొక్క కృప ఉంది కదా అని కానీ చాలా మంది ఏమనుకుంటారంటే తప్పులు చేస్తే కూడా కృప ఉంది కదా అని అనుకుంటారు తప్పులు చేసినా కృప ఉంది తప్పులు చేయకపోయినా కృప ఉంది ఎందుకంటే మా స్నేహితురాలతోటి నేను ఒకసారి మాట్లాడిన మేము లాక్డౌన్ లో ఒకసారి ఇట్లా కృప కోసం డిస్కషన్ వచ్చింది వాళ్ళు ఏమంటారు అంటే ఆ కృప అయితే ఉంది దేవుని యొక్క కృప కృపా వెంబడే కృప ఉంది అనంటే నేను ప్రశ్న వేసిన వాళ్ళు నాకు ప్రశ్న వేసారు ఎట్లా ఉన్న కృప ఉంది అనంటే ఉన్నది అనడా సరే దేవుని యొక్క కృప ఉంది ఎందుకు కృప ఉంది అంటే ఆయన శిల్వ మరణం ఎందుకని శిల్వ మరణం పొందిండంటే మన పాపం ఆయన మీద వేసుకుంది కాబట్టి శిల్వ మరణం కదా అట్లా కృపా వెంబడే కృప మనకు వచ్చింది అట్లని ఇప్పటి వరకు కూడా కృపలో మనం నిలిచి ఉన్నామా అనంటే అది ప్రశ్న నువ్వు ఎందుకంటే కృప ఉంది అని అనుకుంటున్నావు కానీ నువ్వు తప్పిదాము చేస్తే కృపల నుంచి నువ్వు తప్పిపోతున్నట్లే కదా కనికరం నుంచి నువ్వు తప్పిపోతున్నట్లే కదా అని అడిగిన అనమాట ఎందుకంటే చూడండి ఈయన ఏమంటున్ను కృపలో నుంచి ఉండాలి అని దేవుడు మరి మొన్న రీసెంట్ గా అన్న వాక్యంలో చెప్పిండో దేవుని కృప ఉంది కానీ కనికరం పోగొట్టుకుంటున్నారని మరి ఇప్పుడు చెప్పండి మనం కృపలు ఉంటున్నామా కనికరం ని ఎట్లా జీవిస్తున్నామా గా ఎందుకంటే కొన్ని కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంటుంది ప్రభా మేము ఎట్లా జీవిస్తాము ఎట్లా ఉంటున్నామని నేను ఆయన సన్నిధిలా కన్నిటి ప్రార్థన చేసినప్పుడు నాకైతే దేవుడు హిరిమ్యాన్ని జ్ఞాపకం చేస్తుంటారు ప్రతి ఎందుకంటే ఇరిమ్య కన్నిటి ప్రార్థన చేసినప్పుడు ఆ కాలంలో ప్రజల కోసం మనం ఆ కాలం ప్రజల కోసము ఇప్పుడు మన తరంలో ఉన్న వారి కోసము అంతులేని రోగాల ఈ ప్రజలు ఎన్ని ఆత్మలు రక్షించి పోతున్నాయని ఆయన ఎంత తనం అంతేగాని కన్నీటిగా అర్చినాడు ఈ వీటి కోసమే అంటే కృప తొలగిపోవద్దు ప్రభా మీద కృప ఉండాలా కనికరం ఉండాలా అని ఆయన ఎంతగా ప్రార్థించు ఆయన ఒక ప్రవక్త కదా ఒక దేశానికి ప్రవక్త కదా మన ఆ ప్రవక్త అంతగా కన్నీటి ప్రార్థన చేసిన ఆ కన్నీటి ప్రాధాన్య ఎక్కడికించే నేర్చుకున్నాడు ఏచు ప్రభు దగ్గర మరి ఏచు ఎందుకు సేవామరణం పొందాల్సి వచ్చింది కదా మనం పాపులమై ఉన్నాం కాబట్టి మన పాప మా ఆయన మీద వేసుకున్నాం కాబట్టి శిల్వ మరణం పొందాల్సి వచ్చింది కానీ ఈ లోకం ఎట్లా అనుకుంటారంటే అంత ప్రేమించిన దేవుని మరిచిపోతారు అక్కడే బాధిస్తుంటది అక్కడే ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఎంతో ప్రేమించిన ప్రాణం పెట్టినాడు అంత మంచి దేవుణ్ణి లోకాన్ని తృణీకరించుకుంటాడు కదా ఆయన శిల్వ మరణం ఉన్నప్పుడు మంచితనాన్ని ప్రేమని సంతోషము సమాధానము దీర్ఘశాంతి ఈ తొమ్మిది ఆత్మఫలుడు ఈ లోకం మీద వదిలేసిపోయాడు అయిన మంచితనాన్ని అన్ని సమస్తము ఇక్కడ వదిలేసిపోయిన దేవుడు ఆ మంచితనాన్ని పట్టుకున్న వాళ్ళు నీతి ఉంటారు ఇప్పుడు కృపలో ఉంటారు కనికరంలో ఉంటారు కదా చూడండి ప్రవేశించగల వారమై అందులో నిలిచి ఉండవి దేవుని మహిమ గురించి నిరీక్షణను బట్టి అతి అంతే కాకుండా ఓర్పు రీక్ష పరీక్ష నిరీక్షణ ఇదే వాక్యం ఇప్పుడు మనం చదివినాం కదా ఇక్కడ అన్నాడు కదా దేవుడు నేనే వెలుగును సృజించేవాడును అంధకారము కలగజేయవాడను సమస్తమును కీడును కలగజేయవాడను నేనే ఇప్పుడు చూడండి ఎందుకు కీడు వస్తుంది ఎందుకు మనకు ఈ సమస్య వస్తుంది మళ్ళీ మనము ఎట్లా సమాధానం కలిగి ఉండగలుగుతున్నాము కదా ఆయన ఏమంటున్నావు వెలిగిచ్చేవాడును నేనే అంధకారం తీసుకొచ్చేది కూడా ఆయననే అంటున్నాడు ఎందుకు ఆయన అంధకారాన్ని ఈ లోక మీదకి పంపుతున్నాడు యేసుప్రభు తండ్రి తన పిల్లల్ని కాపాడుకుంటాడు కదా మరి కాపాడుకున్న దేవుడు ఎందుకు అంధకారాన్ని ఈ లోక మీదకి పంపిస్తున్నాడు ఆయన చెప్పింది ఒకటే ఆయనే కార్యాలంటే ఈ భూమి మీద తొందరగా నెరవేర్చబడాలి అని అంటున్నాడు ఆయన ఇచ్చిన కదా భూమి మీద ఆయన కార్యాలు నెరవేర్చబడల కానీ ఈ లోకంలో ఆయన కార్యలు అనేది ఆగిపోతున్నాయి ఎందుకంటే నీతిని సత్యని ప్రకటన చేసేవారు లేరు ఎవరు కూడా ఇష్టపూర్వకంగా పాపక్షేమను ఒప్పుకున్నట్లు లేరు చెప్పే బోధకులు స్పష్టంగా చెప్పాలి ప్రా దేవుని యొక్క సత్యాన్ని కరెక్ట్ గా బోధించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యవ చర్చలకు వాళ్ళే మాస్టర్స్ ఎవరైతే చెప్తున్నారు ఎవరైతే చెప్తున్నారు వాక్యలు వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళ చర్చస్ డెవలప్మెంట్ కావడానికి ప్రజలు రావడానికి కానుకల కోసం వాటి కోసం వీటి కోసం అన్నిటి కోసం వాళ్ళు ఎట్లాంటి ఆధారం చేసుకుంటున్నారు మనుషులన్న వాళ్ళు దేవుని ఆధారం పోగొట్టుకుంటున్నారు అలా ఆయన అంతగా ప్రేమించిన దేవుని వాళ్ళు వదులుకుంటున్నారు ఆపక్షను ఒప్పుకోకుండా విచ్చలు విడగారు దేవుని అసహ్యకరంగా చేస్తుంది అయినా ఆయన కృప చూపించి అనే లక్ష నలభై నాలుగు వేల మందిలో పరిశుద్ధుల వాళ్ళ మాట కనీకరిస్తున్నాడు ఆయన అందుకే ఆయన నీతిని అనుసరించి నడుచుకోమంటు ఆయన నీతిని అనుసరించి నడుచుకోమంటున్నాడు అందుకే ఆయన అంధకారాన్ని కలగజేస్తానంటున్నాడు ఎందుకంటే ఆయన తీర్పిచ్చేసి ఎట్లా అంటే ఎవరు ఏ గుంపులో ఉన్నారో పెంచుకోమంటున్నాడు ఈ భూమి మీద అంధకారం కనుమైపోయిందంటే అంధకారం వచ్చేసిందంటే నాకు దేవుడు బాలిపరిచింది అందు పట్టనే రోగాలి రోగం ఎదికి రాబోతున్నాయి నశించిపోయే ఆత్మల కోసం ఎవరు ప్రార్థన వేస్తారు ఎవరికి ఏకం వేస్తారని అని అడుగుతున్నాడు కాబట్టి నీతిమంతులుగా మాట్లాడాలంటే కేవలం ఆయనే మాత్రమే విశ్వసించాను ఆయన నేను నీ కొరకు నా కొరకు దేవుడు నీ లోకం ఎదిగే ఆయన రాబోతున్నాడు సమయం లేదు అంధకారం కమ్మిపోతుంది లోకం ఎవర్ కేక వేస్తున్నారని లోకంలా నశించిపోయిన ఆత్మల కొరకు అందుకే ఆయన చెప్తున్నాడు నేనందుకే మీకు ప్రతి శ్రమలలో విజం వేయడానికి ప్రతి పరీక్ష పెడుతున్నాను మీరు విశ్వాసాన్ని కనుగొంటారా ఉండగలుగుతున్నా జీవం కలిగిన దేవుడు పాకు ఆయన ఓ కృతిని నువ్వు ఉండకుండా తప్పించుకోడానికి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నారో ఒక పరిశుద్ధత మాట మాత్రం వింటున్నాడు ఆకాశము చేత ఆకాశము చేత మొత్తం కంపెసిండు ప్రార్థనలు వినట్లేదు గొప్ప ప్రార్థన వినట్లేదు ఆయనే కేవలం ఆయన వారి మాటనే వింటున్నాడు అందుకే ఆయన అంధకరం కలగజేస్తున్నానంటున్నాడు ప్రతిదీ ఆయన చిత్తం ద్వారానే జరుగుతుంది అని రాకడా రాబోతుంది అనే ఈ లోకం విధికి దిగబోతున్నాడు సర్వ సృష్టి చూస్తుంది కాబట్టి నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించమంటుండడు అందుకే ఓర్పు ఉండాలంటుండ్రు సహనం ఉండాలంటుండు దీర్ఘ శాంతం ఉండాలంటు నువ్వు పరీక్షల విజయం పొందుతున్నావా లేదా ప్రతి ఆత్మకి పరీక్ష ఆనని అందుకే ఆయన ప్రతి గుంపుల కొరకు ఎప్పుడు డిసైడ్ చేసేసిన దేవుడు ఇప్పుడు నుంచి అంధకారం స్టార్ట్ అయిపోయింది ఆయన జీవం కలిగిన దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది రాకడ రాబోతుంది అని రాబోతున్నాడు ఏమయిస్తున్న బాబు మీదంతా నా మాటలకు కావు పరిశుద్ధ దేవుడిచ్చిన మాటలు ఇవ్వండి కాని ఇక్కడ ఇచ్చి అందుకే ఆయన అంధకరం కలగజేస్తున్నట్టు సమాధాన కార్త అయినా గానీ ఆయన కీలునే ఎందుకు కలగ చేస్తున్నట్టే పరీక్షలు విజయం పొందడానికి మాత్రమే చివరి వరకు ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళకు మాత్రమే జీవకీరటము ఆయనకు మాత్రం అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి దేవుడు సెలవుతున్న మాట ఏంటంటే కృపలు నిలిచి ఉండాలా ఒకటి ప్రేమ వచ్చిన ఊర్పు వచ్చిన ప్రతి నిరీక్షణ ఏది వచ్చినా అని అంతే మనం అతిశ్రయపడాల కానీ మనకి బాధ వచ్చిన కష్టం వచ్చిన దుఃఖం వచ్చినా వాళ్ళ మీద వీరి మీద సనుకుతుంటావు కునుక్కుతుంటాం ఏదో అంటుంటాం కదా అక్కడ తప్పిదంలో పడుతుంటాము అక్కడ కృపని కనికరం సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నాము అందుకే దేవుడు అక్కడ ఈదుగుడు పొరుగు పొగట్టుకోదు నీకు శ్రమ వస్తుందంటే నువ్వు సంతోషించు ఆనందించు అని అంటున్నాడు ఎందుకంటే ఆ కాలంలో పన్నెండు మంది ప్రవక్తలు కూడా అంతే వాళ్లకు శ్రమ వచ్చింది ఊర్చుకున్నారు వాళ్ళు ఎందుకు ఎట్లా ఓడ్చుకోగలిగినారు అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళను ఉంది బలంగా ఉంది దేవుని యొక్క ఆత్మ ఆయన ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళంత ధైర్యంగా నీ తింటు తిని వాళ్ళ మీద ఎన్ని నిందలు వచ్చినా వాళ్ళు సహించినారు వాళ్ళు భరించినారు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు ధన్యత పొందుకున్నారు ఈ తినమున వాళ్ళందర సమానంగా కూర్చున్నారు దేవుని యొక్క సన్నిధిలో పరులక రాజ్యంలో ఆయన దగ్గర అందుకే ప్రతిదీ ఓకే అండి సాహిత్యమే కనీ మనకొచ్చే ప్రతి పరీక్షలో కానీ మనం ఆనందించాలి ఇక్కడ చూడండి ఐదో వచనం చూసుకుంటే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట ఇప్పుడు చెప్పండి ఈ నిరీక్ష మనకు సిగ్గుపరచదు కానీ ఆయన నీతిని సత్యని ప్రకటన చేయడానికి అందరూ సిగ్గుపడుతూ ఉంటారు మన గురుకుల లేదు సిగ్గుపడడం మనం ఏడున్న ధైర్యంగా శుభార్త ప్రకటన చేస్తాం ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట అది ఆయన మనకు తోడయి ఉన్న దేవుడు కాబట్టి మనము సిగ్గుపడము కానీ చాలా మట్టుకు చెప్తున్నాం కదా నేను నాకు తెలిసిన మట్టుకు నా ఫ్రెండ్స్ కి ఎవరు చెప్తే వస్తా అని ఎవరు రారు నేను కొన్ని ప్లాన్స్ వేసుకున్నాను దేవుని యొక్క నీతిని సత్తిని ప్రకటించడానికి అన్న వాళ్ళు ఎట్లయితే ట్రావెల్ వైరస్కి వెళ్ళి సువాత ప్రకటన చేయడానికి అట్లా మేము లోకల్ ఏరియాలోనైనా తెలిసిన ఏరియాలో అయినా ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా ఎన్ని చెప్తామంటే అందరు వస్తానంటారు గానీ చివరికి ఎవ్వరారు నేనంట మీకు మనీ విషయం ఇబ్బంది ఉంటే చెప్పండి నేను పెట్టుకుంటానని కూడా చెప్తా ఆయన సేవ ప్రకటన చేయడానికి వాళ్ళు ఎందుకంటే నాకు దేవుడు వాళ్ళ కోసం చూపించంకా అందుకే ఇక్కడ ఆయన కొరకు మనం ఆలోచన చేసినప్పుడు ఆయన కొరకు మనం సమస్తం చేసినప్పుడు సిగ్గు ఎందుకు కదా మనము నిరీక్షణ కలిగి ఉంటాయంటే ఏ విషయంలో సిగ్గుపడము ఎందుకంటే జీవో కలిగితే దేవుడు మనపక్షంగా ఉన్నాడు ఎక్కడ పోయినా ఆయన మనపక్షంగా యుద్ధం చేశాడు కాబట్టి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో గుమరింపబడి ఉన్నది చూడండి ఆయన ఎంత ప్రేమించినడు మన కొరకు సిల్వం మరణం పొందిన దేవుడు కదా అసలు మన పాపము ఆయన మీద వేసుకున్నాడు ఈ వచనం ఉంటది రోమ్ ఆఫ్ కొరిన్సియన్స్ ఫిఫ్త్ చాపర్లా ఆయన ఎంత యేసుప్రభు ఆయన ఎట్లా పాపంగా చేయబడ్డాడు చెప్పండి మనం చేస్తేనే కదా ఆయన పాపం వేసుకున్నాడు మన మన పాపం అంతా ఆయన కదా అందుకే ఆయన పాపంగా చేయబడ్డాడు పావులు చెప్తుడు మంచిగా వచనము పాపంగా చేయబడ్డం ఎందుకో మనం చేసిన ప్రతి పాపము ఆయన వేసుకున్నాడు ప్రతిది ఎంత ప్రేమిస్తే ఆయన ఇంత కనికరిస్తాడు ఇంత ప్రేమిస్తాడు మనల్ని ఎంత కృపాయిస్తాడు మనకి బా ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఎట్లా అంటే మనం ఆయన నీతిని సతని ప్రకటించడానికి వెనుక ముందు అవుతుంటాము ఈ లోక పనుల మీదనే ధ్యాస కానీ ఎప్పుడు ఆయన సన్నిధికి రాగలుగుతున్నాము ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకుంటే చెప్తున్నాం కదా ఎక్కడ ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని మన ప్రాధాన్యత అంటే మన టైం బట్టే మనం పోతున్నాం అంతేకాని ఆయన పిలిచిన టైంకి రైట్ విత్ గాడ్ అంటే నువ్వు ఏ టైం లో కూర్చుంటావు ఆ టైం అని అనుకుంటావు కానీ మనం ప్రార్థనించడానికి ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఏ దేవుడు అక్కడ దిగుతాడు నా బిడ్డ ఈ టైం ప్రార్థిస్తుంది కదా అని ఆ టైంకి ఉండిపోతే ముందే మనకంటే ముందే వచ్చి ఉంటాడు ఆయన అంత మంచి దేవుడు మన కొరకు ఉంటే మనమేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము ప్రతి నిర్లక్ష్యము కదా ఎందుకంటే నేను కూడా చేసిన నేను చాలా మటుకు చేసిన కానీ నేను అనుకున్న ప్ర ఇక మీద అట్లా నిర్లక్ష్యం చేయొద్దు నువ్వు ఎట్లా చెప్తేనే అట్లా నేను నడుచుకోవాలి ప్రభా అని అట్లా డిసైడ్ చేసుకుంటున్నాను అందుకే ఆయన ఏమంటున్నా నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా ప్రేమ అని కదా ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అంధకారాన్ని పంపిస్తున్నాడు ఎందుకు అంధకారాన్ని పంపిస్తున్నాడు ఈ అంధకారంలో పంపించినప్పుడు సమస్యలు వాళ్ళకు వచ్చినప్పుడు శ్రమలు వాళ్ళు అనుభవించినప్పుడే కదా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు వాళ్ళ వాళ్ళ ఆత్మ ఎట్లా కాపాడబడాలా నేను ఈ రోజే దేవుణ్ణి అడిగిన ప్రభా నువ్వు అంతకరణి ఈ లోకం మీదకి ఎందుకు పంపిస్తున్నావు ప్రభా నువ్వు ప్రార్థిస్తున్నావు కదా నువ్వు కన్నిటి ప్రార్థాన చేస్తున్నావు కదా ఆత్మను నచించిపోద్దని మరి నువ్వు కన్నిటి ప్రార్థన చేసినప్పుడు నేను ఎట్లా వాళ్ళని నా వైపు రప్పించుకోవాలా వాళ్ళకు శ్రమ వస్తున్నాయి కదా బిడ్డల్ని నమ్ముతారు నా రుచి ఎందుకు వాళ్ళకి గుర్తెరుగుతారు కదా అని ఆయన నాకు చెప్తున్నాడు ఈ రోజు నేను ఆయన తండ్రిలో ఏడ్చుకుంటూ ప్రార్థా చేస్తున్నాను నాకు తెలియకుండానే నేను అడుగుతున్న ప్రభా నీ బిడ్డలని అంటున్న సృష్టి మొత్తము ఈ సృష్టిలో ప్రభా పెద్దవాళ్ళే గాని చిన్న వాళ్ళే గాని నపసపలే కాని చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మూసలలు ఎవరే గానీ సృష్టి మొత్తం నీదే సృష్టికి భర్త అయి సెలవిచ్చిన దేవుడు ప్రభ మరి సృష్టికి భర్త అయిన ప్రభ నీవు మరి ఎందుకు ప్రభా ఈ అంధకరం వస్తుంది ఈ అంధకరం నుంచి తప్పింపబడాలంటే ఏం చేయాలి ప్రభా అడుగుతుంటే ఆయన అంటుండూ మన లోకంలా మన ఇండియన్స్లా అక్రమము చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే వ్యభిచారం ఎక్కడ లేదు మన ఇండియన్స్ లోనే ఉంది ఈ దేశంలోనే ఉంది ఇక్కడనేమో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఇండియన్స్ మొత్తము వేరొక దేవుడు పెట్టుకున్నారు వాళ్ళు అన్యులకే కానీ క్రైస్తవులకే డిఫెన్స్ ఏం లేదు ఎందుకంటే అన్యుడు అంటే వాళ్ళకు దేవుని కోసం తెలియదు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు వేరు కానీ దేవుని బిడ్డలు కూడా తెలుసుకొని కూడా వాళ్ళు ఎట్లున్నారంటే పాపంలో జీవిస్తున్నారు మళ్ళీ వాళ్ళు విగ్రహాదాన్ని చేస్తున్నారా లేదా అనే తనే కుల్ట ఉల్ట ప్రశ్న వేస్తున్నారు దేవుడు మరి ఆత్మలనే నేను కాపాడుకోవాలంటే వాళ్ళకి శిక్ష పోవాల్సిందే వారి మీదికి అనేసి ఆయన అంధకరణి ఈ లోకం మీదకి పంపినాడు ఈ లోకం మీదకి అంధకరం పంపితే నేను కలిసి మూమెంట్ లో వాళ్ళ పాపక్షణ మూపుకొని ఆయన సమాధానంతో కూర్చోగలుగుతారు ఆయన దగ్గరికి రాగలుగుతారు అందుకే చెప్తున్నాం కదా అని ప్రేమించే దేవుడు కాబట్టి తన ప్రజలని ఆయన ఎట్లయినా కాపాడుకుంటాడు అందుకే వాళ్లకు శ్రమ వస్తుంది ఆ శ్రమలో వాళ్ళు ఓర్పు అనేది తెచ్చుకుంటారు జీవితంలో అనుభవం అయిన తర్వాతని అనేక ఆత్మలకి దేవుని వైపు నడిపించగలుగుతారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు గొప్ప మొత్తం శ్రమనే ఎందుకంటే వాళ్ళు అటు ఉన్నారు మద్దలు ఉన్నారు తనకేం అర్థమై తల్లి కదా ఆయన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఎక్కడ బాకీ మంచిగా అనిపించి అక్కడ పరిగెత్తుతున్నారు కానీ ఆయన ఏమన్నా నువ్వు ఎక్కడైతే కూర్చుని పరాజిత్ అక్కడే పర్లోక రాజ్యంతో ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న దగ్గర ఆయన పర్లోక అన్నాడు నేను అదే చెప్తా నాకు తెలిసిన మాటకు ఎంత స్నేహితులు వెళ్తారు చర్చి వాళ్ళందరికి చెప్తా నువ్వు చర్చికి వెళ్లొద్దు నేను చెప్పా వెళ్ళు కూడా నేను చెప్పా నీ ఇష్టం నువ్వు చర్చికి వెళ్ళు వెళ్ళకపోయేమని నువ్వు ఎక్కడైతే ఇంట్లో ఉన్నావు కదా అక్కడ మోకరించి ను ప్రార్థించు నువ్వు వాళ్ళ మాట వినమాట మాట వినకు ఈవెన్ నా మాట కూడా నువ్వు వినకు నువ్వు ఖచ్చితంగా మోకరించు ప్రార్థించు నీకు దేవుడు బయలుపరచాలి అంతే దేవా ఈమె ఇట్లా చెప్పింది ఈమె చెప్పింది కరెక్ట్ రాంగ్ నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పి ఆమెకి దేవుని యొక్క వాక్యం ఆ విధంగా హెచ్చరించాల్సి వచ్చింది నాకు చెప్తున్నాను కదా నాకు ఆ టైంకి ఏం సమాధానం ఇవ్వలో నాకు తెలియదు నేను దేవుని అడిగిన ప్రభావి ప్రశ్న వేస్తుంది నాకు నేను ఎట్లా సమాధానం ఇవాళ ప్రభా నాకు చెప్పేసారు ప్రభా అంటే నేను డైరెక్ట్ గా దేవుడు నాకు సక్రమేట్ గా జ్ఞాపకం చేశాను బల కార్యక్రమానికి జ్ఞాపకం చేశాడు అప్పుడు ఆమె ఊరు నిజమే కదా కదా ఇక్కడ కూడా అదే అనమాట పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నంత వరకు ఎట్లాంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పగలుగుతాము ఎందుకంటే ఆ టైంలో దేవుడు మనకు రిలీజ్ చేస్తాడు ఆ వర్డ్ ఏందో కదా అందుకే పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమనంట మన హృదయంలోనంటే కుమ్మరింపబడి ఉంది ఎవరి హృదయంలో కుమరింపబడి అంటే ఆయనని ఎవరైతే ఆశ్రయించుకున్నారో నాకు ఏసు ప్రభు తప్ప నా నిజమైన దేవుడు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు అని ఎప్పుడైతే కంప్లీట్ గా మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తారో ఎవరైతే అట్లా డిసైడ్ అయిపోతారో ఇంకా నాకు ఏసు తప్ప ఇంకా నాకు ఎవరు అని ఖచ్చితంగా అనుకుంటారు కదా అలా అట్లా కుమరింపబడి ఉంది అదా కాలంలో ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మని ఎట్లా అంటే కంప్లీట్ గా దిన నింది కొల్లిపోయింది అంతగణం కుమరింపబడ్డది అనే ప్రేమ అందుకే వాళ్ళు అన్ని సహించగలిగినారు అన్ని భరించగలిగినారు కదా అందుకే ఆయన మనము ఇకను బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలము కొరకు చనిపోయినం ఇప్పుడు చూడండి ఆయన ఎవరి కోసం భక్తిహీనుల కొరకు మనము ఏసు ప్రభు తెలియనంత వరకు భక్తిహీనతగానే ఉన్నాం ఈవెన్ ఏసు ప్రభు తెలిసిన తర్వాత కూడా భక్తిహీనుల్లాగానే ఉంటున్నాం ఎక్కడంటే సగం వాక్యం వింటున్నాము దాన్ని పాటిస్తున్నాము అని అనుకుంటున్నాం గానీ అక్కడే పడిపోతున్నాము నిజంగా దేవుని అందు భయభక్తి కలిగి జీవిస్తున్నావా మనం అందరం వేసుకోవాలి ప్రశ్న ఎందుకంటే ఈ లోకంలో ఆయన భయభక్తి కలిగి జీవితము ఎవరు ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రతిక్షణము దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు వాళ్ళే ప్రవక్తలై ఉంటారు అందుకే చెప్తున్నాం కదా ఆయన ప్రేమ కుమరింపబడాలి అని అంటే ఆ ఆయనలో మనం జీవిస్తేనే తెలియజేయబడుతుంది ఎవరు భక్తిహీనుల్లాగా ఉంటున్నాడు ఎవరు భక్తులుగా ఉండబడుతున్నారని కదా అందుకే చనిపోయిన ఆయన ఎవరి కోసం భక్తిహీనుల కొరకే ఇక్కడ చూడండి ఇరిమియా ట్వంటీ వచనంలో చూసుకుంటే భక్తిహీనుల్లాగా చేసేవారు ఎవరు బోధించే కదా బోధించే వల్ టీచింగ్ చేసే విధానం బట్టే కదా మనుషులు ఆ విధంగా తయారవుతున్నారు భక్తిహీనుల లాగా ఇప్పుడు దేవుని నువ్వు సత్యాన్ని సత్యని గ్రహించినాక సత్యాన్ని వెంబడించి వెళ్ళిపోవాలి అంతేగాని నువ్వు సత్యని గ్రహించి కూడా సత్యాన్ని పక్కకు పెట్టి భక్తిహీనత లాగా నేను ఇంకా అది వ్యర్థమైపోయింది అక్కడ ఏం లేదు ఇంకా చనిపోవాల్సింది ఇంకా ఎందుకంటే ఆయన అంటున్నా కదా హృదయం విగ్రహాలను తెచ్చుకొని పెట్టుకున్నారు మరి హృదయ విగ్రహాలు తెచ్చి పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు భయభక్త లాగా ఉంటారా భక్తిహీనులు లాగా ఉంటారు కదా భక్తిహీను లాగా అందుకే ఆయన భక్తిహీనుల కోరిక చనిపోయినట్ట చూడండి దేవుడు ఏవైతే చేయొద్దు అన్నాడు కమాండ్స్ లో కదా ఆయన గలీషన్స్ ఫోర్ లో చెప్తాడు కదా ఆ క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారు చర్చెస్ క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఆ హార్వస్ట్ ఫెస్టివల్ ఇవన్నీ వాళ్ళు జరుపుకుంటా ఉంటారు అదంతా భక్తిహీనతనే కదా అంటే దేవుడి కోసము ఆయన వెలుగు కోసం వింటున్నారు ఆయన అంటు కదా వెలుగు చేసేవాడు ఆయన అంటున్నదా దేవుడు వెలుగుని కలిగిస్తున్నాడు ఆ వెలుగుని సత్తిని గ్రహించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తారు ఆ వెలుగుని మొత్తము వాళ్ళు అంధకారంలో వాళ్ళి మార్చేసుకుంటున్నారు ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు వీళ్ళకి నేను వెలుగునిచ్చి ఇంత మంచి వరకు నేను ఇది చేస్తే మళ్ళా విలువ అంధకారంలోనే ఉంటున్నారు ఏందనేసి దేవుడి కొద్దీ అంధకారాన్ని పంపుతున్నాడు అక్కడ సెమ్మలు వచ్చినప్పుడు మళ్ళీ సత్యం కారికి వస్తారు మళ్ళా సత్యాన్ని విన్నాక మళ్ళీ ఒక రోజు రెండు రోజులు ఒక వారం రోజులు ఉంటాం మళ్ళీ తర్వాత భక్తిహీనతను పాటిస్తుంటాం కానీ ఆయన ఏమంటున్నంటే భక్తిహీనుల కోసం ఆయన చనిపోయినంటాం కదా కానీ మనం నీతి మంతులాగా ఎప్పుడు ఎప్పుడైతే ఆయన ఏమైనా కంప్లీట్ గా ఆయన మీద ఇంకా ఏదైనా నాకు పర్వాలేదు నేను సహిస్తాను ప్రభా నేను భరిస్తాను ప్రభా నీ ఆత్మలకు తోడుంటే చాలు ప్రభావి ఎప్పుడైతే మనం నీతి మార్చబడతాం అప్పుడు ఆయనతో సమాధానంగా కూర్చోగలుగుతాం కదా ఎలియనగా యుక్త మనము ఇక్కడ బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమును కొరకు చనిపోయినా నీతి కొరకు సహిత్యము ఒకడు చనిపోట అరుడు కదా ఖర్చుడని ఇంకా అర్హత ఎవరికి లేదు యేజు ప్రభు మాత్రమే ఆయనైన అరుడు అత్యున్నత సింహాసం పైన ఆసురుడైనా ఆ దేవుడు మాత్రమే ఆయనకే ఉంది అర్హత ఎవరికీ లేదు మంచి వరకు మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయినా తగ్గింపవచ్చును అయితే దేవుడు మన గిడల తన ప్రేమను వేలాడపరుచున్నట్లు ఎట్లయినగా మనం ఇక్కడ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపో చూడండి ఈస మనం పాపలంగా ఉన్నాం ఆయన కూడా ఆయన చనిపోయినడు తిరిగి లేచినడు కానీ ఇప్పటికీ కూడా ఆయన బ్రతికిన దేవుని మళ్లీ మళ్లీ చంపుతున్నాడు ఎట్లా ఫెస్టివల్స్ చేయడం వల్ల గుడ్ ఫ్రైడే వస్తుందంటే అగైన్ దెకెన్ డూ అంటే ఇక్కడ చూడండి ఆయన ఒక్కసారి నీతి మందులుగా మార్చేసిన తర్వాత ఆయన పాపం అంతా మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి అసలు నాకు ఒక ప్రశ్న ఎట్లా అనిపిస్తుంది అంటే మనుషులకు జ్ఞానం లేదా అని ఎందుకంటే ఒక్కసారి చనిపోతారు ఒక్కసారి తిరిగి లేస్తారు అది ఎవరికి ఉంది అధికారంగా మాత్రమే కానీ మనుషులకు ఎవరికి లేదు కానీ ఆయన రాకడా రాబోయినప్పుడు ఆ ఎవరైతే విశ్వాసాలు వాళ్ళు ఉలికి లేస్తారు కదా మరి ఇక్కడ ఎట్లా చెప్పబడుతుంది చూడండి ఇక్కడను పాపులమై ఉండగా ఇక్కను పాపులమై ఉండగా ఏసు ప్రభుత్వం చనిపోయింది తిరిగి లేచి అంతా అయిపోయింది ఇక ఇక్కడ ఇక్కడను పాపలమై ఉండగా అంటే మీరు అర్థం చేసుకుని ఇంకా పాపము ఈ ఈ లోకం మీద విస్తరిస్తే ఉంది కదా ఇంకా కంప్లీట్ అనేది పాపం లోకమంతా తిరుగుతూనే ఉంది ఇంకా ఎవరున్నారు నీతిమంతలు తీర్చబడడానికి ఇంకా ఎవరున్నారు నీతిమంతంగా మనం ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే నేను కూడా అనుకుంటా ఇంత వాక్యం బోధిస్త నాకు భయం స్వాత ప్రకటన చేయడానికి ఎందుకంటే నాకు అనిపించే ప్రభా నేను వాక్యం చెప్తున్నాను నేనే సరిగ్గా లేకుండా నేను ఇట్లా వాక్యం చెప్పగలుగుతున్నాను ప్రభా నేది చెక్ చేసుకుందాం అని మస్తు ప్రాక్టీస్ చేస్తా నేను ట్రై చేస్తా కరెక్ట్ గా ఉండడానికి ఎందుకంటే కంప్లీట్ పర్ఫెక్ట్ గా కాడానికి ప్రయత్నిస్తుంటాము ఏదైనా అంతే కదా ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మనము నిల్వబడతాము నేను కూడా అదే ప్రభా నాలో ఇది ఉంది ఇది తీసేసే నాలో ఇది ఉంది ప్రభా ఇది తీసేసే నేను ఆయన అడుగుతా నేను చివరి వరకు నేను కట్టడుగుతా ప్రభా నాకు దీర్ఘశాంతం మాత్రమే కావాలా ఎందుకంటే నీరు అక్కడ పర్యంతరం వరకు దీర్ఘశాంతం ఉంటేనే మేము ప్రతిదీ సహించగలుగుతాం దీర్ఘశాంతం లేయమా మతం పాపంలో పడిపోతాం ఎందుకంటే దిగుడు కూడా దీర్ఘశాంతం కలిగిన వారు ఆయన అంతా దీర్ఘశాంతం ఉండడు కాబట్టి ఆయన నోటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదు శైవ పోయే ముందు దేవుడు కదా ఆయన ఏం అనుకుంటే ఆ క్షణంలా రాజ్యే గానీ అక్కడ ఉన్న ప్రజలే కాని అందరూ సైలెంట్ అయిపోవాల్సిందే ఒకవేళ ఆయన నోరు తెరుస్తే కానీ ఆయన తెలవలే మౌనంగా ఉన్నాడు ఎంత మౌనంగా ఉన్నాడు అంటే ఆయన అంత మౌనంగా ఎందుకు ఆయన ఉన్న దీర్ఘశాంతం కదా నేను ఒక్కటే అడుగుతా ప్రభా సహనము ఓపిక దీర్ఘశాంతం ఇవి నాకు కావాలా దీర్ఘశాంతం నాకు ఖచ్చితంగా కావాలి ప్రభా దీర్ఘశాంతం ఉంటేనే సహించది ప్రతిదీ గెలవగలుగుతాము ఎందుకు ఆ దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ నుంచి వస్తుంది కదా ప్రేమ ఉంటే ప్రతిదీ సాధించగలుగుతాం ప్రేమ లేకపోతే దీర్ఘశాంతం కూడా కదా ప్రేమ ఉంటేనే దీర్ఘశాంతం ఉన్నట్లు కానీ ప్రేమ ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు కదా ఆయన ప్రేమించు కాబట్టి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చి నువ్వు ప్రేమించకపోతే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఎట్లా ఉంటుంది ఉండదు అందుకే మనము ప్రేమించడము ఆ ఆయన యొక్క రుచి మనం గుర్తెరిగి చెప్పాలంటే ప్రేమిస్తేనే చేయగలుగుతాము ఆ కాలంలో కూడా అంతే ఆ పూసులు అందరూ అంతే ఆయన ప్రేమించాను ఆయన వెంబడించాం కదా పేరుతురు కూడా అంతే తండ్రి అడుగుతా నువ్వు నన్ను ప్రేమిస్తా నా గురలో మేపోనడు మాటలలో చెప్తాం చేష్టలలో ఉండదు నా విషయంలో కూడా నేను అదే అనుకుంటాను ప్రభావ నాకంటూ ఒక భూమి నువ్వు నేను భూమిని దుండుతా నాకు అంటే ఒక నాకు ఇంకా కొంచెం సమయం ఉంది అని ఆయన నాతో మాట్లాడుతూ అది నా పర్సనల్ గా నా నేను నా దేవునికి మద్దలు ఉన్నది నేను దేవునికి మద్దలు ఏదైతే ఉందో అది మాత్రమే మాకు తెలుసు ఎందుకంటే ఆయన ఒక సమయం పెట్టిండు ఆ సమయానికి ఆయన నన్ను లేపి నడిపిస్తాడు నేను ఇప్పటికీ ఆయన యొక్క మాట విని వెళ్ళి ఏదో ఒక విధంగా నేను తువాత ప్రకటన ప్రయత్నిస్తుంటాను కానీ ఆయన నాకు ఆపుతూ ఉంటాడు ఎందుకనంటే ఫస్ట్ నేను సెట్ కావాలా నేను కరెక్ట్ గా లేకుండా ఇతరులకు నేను ఎట్లా చెప్పగలుగుతాను ప్రభు అని చెప్తున్నా ఓపెన్ గా నేను ఎందుకంటే జీవం కలిగిన దేవుని ఎదుట నిలువ దినం రోజు ప్రతి వారి ఉంటుంది బిహేవియర్ క్యారెక్టర్స్ కదా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా అన్న చెప్పినట్లు కానీ అక్కడ ఆయన ఎదుట నిలువ ఒక మంచి దాసులు రాలాగా ఒక మంచి దాసులాగా పేరు పొందుకోవాలి అంటే మనము ఆయనేలాగా ఉండాలా ఆయన ప్రేమ ఎట్లయితే పంచి పెట్టినో దేవుడి ఈ లోకానికి ఇట్లా పంచి పెట్టాల కదా లోకమంతా అంతా విశ్వాసంలో పోతుంది ఎవరిని నమ్మలేకపోతుంది విచ్చల బిడ్డగా జీవిస్తున్నారు దేవుడు నమ్మిన బిడ్డలే అక్రమంగా జీవిస్తున్నారు అందుకే దేవుడు సహించలేకపోతున్నాడు అందుకే ఆయన రావడానికి ఆయన ఇవన్నీ పంపిస్తున్నాడు ఆ కాలంలో పది తెగులు ఎట్లు ఇప్పుడు మన కాలంలో కూడా స్టార్ట్ అయిపోయింది కదా అందుకే చెప్తున్నాను కదా దేవుని మనం ప్రేమించుదే ఇతలను కూడా ప్రేమించాలా ఇతలు కూడా సువాత అందించాలా నేనైతే దేవుని అడిగి అడుగుతా ప్రభా అంధకారాన్ని పంపించను మనుషులని కాపాడాలి ప్రభావ మీరు రక్షించిన ప్రభా కనికరించిన ప్రభాని నేను ఆయన నడివితే మాట నేను వాళ్ళని రక్షించుకోవాలంటే వాళ్ళు చీకట్లు వాళ్ళకు శ్రమ ఇవి వాళ్ళ మీదికి వస్తేనే కాని వాళ్ళు నా దగ్గరికి రాలేదు నేను నినివే పట్టణం కోసం దేవుని మస్తు అడిగిన ప్రభా ఆ కాలంలో నినివే పట్టణము కెలి యోనా వయి సు వత ప్రకటన చేసి కదా మీరు చెప్పిన తర్వాతకి అక్కడ నినివే పట్టణంలో ఉన్నవారందరూ కూడా గుండె పట్టు ధరించుకొని వాళ్ళు మనసులు చెప్పుకొని వాళ్ళని సన్నిధికి వచ్చినారు వాళ్ళు పాపక్షేమప్పని ఒప్పుకున్నారు ప్రభా నినివే పట్టణము ఆ పట్టణ స్థులు ఎట్లయితే పాపక్షేమప్పని ఒప్పుకున్నారు ప్రభా అప్పుడు కనీకరించిన వారిని ఇట్లని ప్రభా మా దేశం పట్ల కూడా నువ్వు కనీకరించు ప్రభా దేవునికి మా దేశం కూడా ప్రతి నాలుకలో పాపాన్ని ఒప్పుకోవాలా నేను నీతి సత్తిని ప్రకటన చెయ్యాలా ప్రతి నాలుకనే ఆయన నేను స్తుంచాల్సిందనే నేను ఒప్పుకున్నా ఆయన సంధులను నేను అడుగుతున్నా దేవా మా దేశం పట్ల కూడా కనికరించండి మా దేశం పట్ల ఎన్నో తెగులు రాబోతున్నాను అంటున్నావు నీ యొక్క కృప కనికరంపు మరించు ప్రభా నీ యొక్క చెప్తున్నా కదా ఆయన ఉగ్రత రాబోతుంది కానీ ఆయన కేవలం అనే ఎవరైతే కన్నిటి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ మాటనే ఆయన వింటున్నాడు ఇంకా ఆయన ఆకాశం చేత మొత్తం కాపేసి ప్రార్థన అనే సన్నిధికి చేరకుండా ఖాళీ ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారి స్వరం మాత్రమైన సన్నిధిలో ఉంటుంది చెప్పిన నేనైతే చాలా దేవునికి దేవా మా దేశాన్ని కూడా కాపాడు మా దేశం అంతా విగ్రహాన్ని చేస్తున్నారు అన్యులు ఉన్నారు క్రైస్తవులు అందరు అసలు ఏది ఎట్లా ఉందో ప్రభా అర్ధం ఎత్తలే ప్రభా కనికరించి ప్రభావ అని నేను ప్రార్థన చేస్తుంటే ఆయన ఒక్కటే అంటున్నాడు ఎందుకంటే శ్రమం వాళ్ళ మీదికి వస్తేనే కానీ కనీసం శిక్ష అనుభవించమలు రక్షింపబడతాయి కదా అనేసి నేనైతే చాలా అడిగిన దేవునికి ఎంత కన్నిటికి ప్రార్థన చేసినా అంటే ఆత్మల కొరకు నాకైతే దేవుడు చెప్తున్నాం కదా ఇది మాత్రమే నాకు జ్ఞాపకం చేస్తు ఎట్లా కన్నీటి వచ్చినాడు ఈ కరోనా వైరస్ కోసం కూడా నేను అందులోనే చదివినా ఇరిగలనే చదివిన నేను కదా అందుకే మనం నీతి మంత్రులుగా మార్చబడలేదంటే ఆయన రక్తం కాల్చబడాల్సిందే ఆయన రక్తము కార్చబడితేనే మనం నీతి మంత్రులు విశ్వాసం వస్తుంది విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు నీతి చేయబడతావు రెండు ఈక్వాలి నువ్వు నీతి కావాలంటే విశ్వాసంలోకి రావాలి విశ్వాసంలోకి రావాలంటే నువ్వు నీతి మార్చబడాలి ఎట్లా పోయినా అదే ఇంక అందుకే ఆయన అంటారు కదా భక్తిహీనల కోసం ఆయన చనిపోయాను ఆయనకి మాత్రమే అర్హత ఉంది ఈ లోకం మీద విజం పొందే దేవుడు ఆయననే కదా చూడండి మనలో చిన్న పాపమున్న ఆయన మన హృదయా మన ఆత్మని మన సమస్తంని విడిచి వెళ్ళిపోతాడు ఆయన ప్రతిరోజు పాపం మీద పాపము పాపం మీద పాపము జీవిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము పల్లెల పాలు పొందు అన్ని చేస్తున్నాం మళ్ళా పాపంలో పాడుతున్నాం నీ విషయంలో చూడండి కళ్ళు మూసి ప్రార్థించినంత వరకు మాత్రమే నువ్వు దేవం సరూలు ఉంటున్నావు కళ్ళు తెరువు గతం ఆత్మీయమైన ఈ లోకాన్ని వైపే ఉంటది నేను ఇది అనుభవించిన నేను అదే అడుగుతా ఈ లోకం వైపు నేను ప్రార్థించినంత వరకు నేను నీ లోకంలోనే ఉంటావు ప్రభా కానీ ఎప్పుడైతే నా ప్రార్థన ఆపేస్తానో ఎక్కడైతే ఎప్పుడైతే నేను నామినేషన్స్ కళ్ళు తెరుస్తున్నాను ప్రభా మళ్లీ ఈ లోకాన్ని చూడాల్సి వస్తుంది మళ్లీ ఈ లోక పనుల్లో పడాల్సి వస్తుంది కాబట్టి నాకు అదంతా వద్దు ప్రభా ఆత్మలో నేను ఎట్లయితే ఉంటున్నాను నేను బ్రతుకున్నప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఇక్కడ బ్రతుకున్నప్పుడే ఎట్లయితే ఈ ఇట్లా ప్రత్యక్షంగా ఉన్నాను ప్రభా నేను బ్రతుకున్నప్పుడే ఆత్మస్వరూపంగా నేను మార్చబడాల అని అనుకుంటా నేను దేవతంద్ర గారి గారి ్రతుకున్నప్పుడు ఎందుకంటే నేను ఒక వ్రదని చూసిన నేను కన్నని అన్నని చూసిన ఆయన మాత్రమే చెప్తున్నాను కదా ఏసు ప్రభుని ధరించుకున్నాడు నాకు దేవుడు చూపించే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు ఆయన బ్రతుకున్నప్పుడే ప్రతిదీ చూడగలుగుతున్నాడు ఆత్మలో నీ మనుషులే ముందు నా మనసు లేకుముందు సమస్తం అని చెప్పగలుగుతాడు అంత మంచి టాలెంట్ అంత మంచి గిప్స్ ఇవన్నీ దేవుడు ప్రతి వాళ్ళకి పంచి పెట్టినది కదా నేను అదే అనుకుంటా ప్రభా ఆత్మలో ఎట్లయితే ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూర్చి ప్రార్థన చేసేటప్పుడు నీ సన్నిధిలో ఉంటాం కళ్ళు తెరిసినాక మళ్ళీ ఈ లోపు ఈ లోకాన్ని చూస్తాం కదా నేను అట్లా చూడద్దు నేను ఆత్మనే చూడాలి ఈ లోకంలో కళ్ళు తెరిసినప్పుడు కూడా నాకు ఆత్మలోనే అందరు కనపడాలి నేను ఇదే అడుగుతుంది నా దేవుకి మొన్నటి నుంచి నేను నిన్నటి నుంచి వాళ్ళ నుంచి నేను ఇద్దే అడుగుతున్నా దేవునికి వద్దు ప్రభా ఈ లోకాన్ని ధృణీకరించుకోవాలేమో ఈ అసలు ఏం అసలు ఈ లోకంలో ఏం లేదు ప్రభావ ఇది నాకు నేను పనున్న వాటిని చూడాలా నేను నేను అక్కడ చూడాలా అని నేను అదే అడుగుతున్న దేవునికి ఎందుకనంటే మనం ఇక్కడ బ్రతుకున్నప్పుడు వారికి ఇప్పుడు ఎట్లయితే మనం ఉంటున్నామో మన శరీరము మైమ మార్చబడాలా మనం బ్రతుకున్నప్పుడే ఎందుకంటే ఆత్మకి చావు లేదు కానీ నువ్వు ఈ శరీరాన్ని వదిలేసుకొని వెళ్ళిపోతే కూడా నీకు తెలియాలా ఆత్మీయమైన జీవితం ఎట్లా ఉంటుందో నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి నీ శరీరము లో ఉన్నప్పుడే తెలుసుకోవాలి ఎందుకంటే ఇది మట్టి శరీరము ఎట్లా కలిసిపోతుంది కానీ ఆయన ఎందుకు మహిమ శరీరంగా మార్చబడాలి అని ఆత్మ ప్రాణము శరీరం ఉంటుంది కదా ఆత్మ కూడా ఒక శరీరం ఉంటుంది కదా ఆ శరీరం మార్చబడాలి అని ఎందుకంటే ఈ బాడీస్ మనం వదిలేస్తాం ఈ టెంపరీ బాడీస్ ఖచ్చితంగా దేవుడు ఎవరికి ఏ సమయం పెట్టిన సమయంలో ఆయన పిలుచుకుంటాడు కానీ మనము బ్రతుకున్నప్పుడే మహిమ శరీరంగా మార్చబడాల అప్పుడే నువ్వు ఆత్మలో ప్రతిది గుర్తుపట్ట కలుగుతావు ప్రతిది నేను అది మాత్రం దేవుడు చూపించిన పర్సన్ నాకు తెలుసు అది నాకు దేవుడు బాధపరచడు కాబట్టి చెప్తున్నాను కదా ఇక్కడ కూడా ఆయన అదే అంటుంది ఆయనే ప్రేమనంట మన మీద అంతా కుమరించిన అంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నంత వరకు మనకు నేను దేవుని అడుగు అడుగుతా ప్రభా ఎంత మంచి ఉన్నా ఎట్లా ఉన్నా ఎందుకు ప్రభా నీ సర్తని ఎందుకు గ్రహించలేకపోతున్నారు అసలు ఎందుకు నీ నీతిని అనుసరించలేకపోతున్నారు అని అడిగితే ఆయన ఒక్కటే ఎందుకంటే ప్రార్థించి ఆయన సన్నిలో కానీ వాళ్ళు రుచి అడగలేరు కానీ వాళ్ళు దేవుని సన్నదికి రాలలేరు కదా అందుకే వాళ్ళు పాపంలో ఉంటారు కాబట్టి పాపాన్ని వైపే వాళ్ళు చూస్తున్నారు అందుకే అవన్నీ చేయగలుగుతున్నారు వాళ్ళు అందుకే వాటి నుంచి విడుదల పొందాలంటే మనం మైమశర్యంగా మార్చబడలా అందుకే దేవుడే వాక్యమై ఉన్నాడు మనం కూడా వాక్యంగా మార్చబడలా అని చెప్తున్నాడు కదా ఈయన అదే ప్రేమ స్వరూప దేవుడు మన ప్రేమ ఆయన ప్రేమ ఏకమైపోవాలి కదా చూడండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వేలాడపరిచినట్లు ఎట్ల అయినగా మన మీకము పాపులమయ్యుండగా క్రీస్తు మన కోసం చనిపోయిన తర్వాత కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షింపబడదాము ఇప్పుడు చూడండి ఆయన ఏమంటుండో క్రీస్తు మన కొరకు చనిపోయినది కదా కాబట్టి ఆయనే రక్తము కూడా ఇప్పుడు నీటి మంత్రులని మనం మార్చబడే కానీ తన తీర్చబడి నిశ్చయంగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి తప్పింపబడడం అంటే చాలా అంటే ఉగ్రత నుండి తప్పింపబడడం అంటే బాప్తిజం తీసుకుంటే మాత్రమే కాదు ఎప్పుడైతే నీ నోటి నుంచి పాపక్షం నుకుంటామో అప్పుడే నువ్వు నీ ఆత్మకి రక్షణ అప్పుడే వస్తుంది తర్వాత దేవుడి ప్రేర పనిసాడు తీసుకోవాలి అట్లా దేవుని నడిపిస్తాడు కదా అందుకే ఆయన అంటున్నావు ఉగ్రతల నుంచి మనం అప్పుడు తప్పింపబడతాం కదా ఎందుకంటే ఆ ఈ శత్రు సాయనం అనేది మనల్ని ఆ దేవుణ్ణి నడుస్తుంటే నడవనీయకుండా ఆపేస్తుంటారు కానీ దేవుడు శత్రు సాయని మొత్తము నడినెత్తిన పగలగొట్టేసి ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ లో ఆయన ఆ స్కల్ మధ్యన పొందిన దేవుడు అని నేను కీర్తనలో చదివిన ఆయనంటే శత్రువుని ఆ యొక్క తలనంట ఇట్లా పగల కొట్టేసినంత మధ్యలో నుంచి జీవించేస్తుంది దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తాయని ఫీల్ చేసినాడు అందుకే దేవుడు చెప్తున్నాడు కదా ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు మనం హత్తుకొని జీవించాలా నాకు దేవుడు ప్రతి దాని మీద అనుభవం ఇస్తూ వస్తున్నాడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద నేను ఎక్కడ బలహీనతగా ఉన్నాడు కూడా ఆయన నాకు చూపిస్తుంది నేను వాటి నుంచి విడుదల పొందడానికి నేను ఆయన అడుగుతున్నా అంటే చూడండి మనం కూడా దేవుని అడగల దేవుని నేను ఎక్కడ బలహీనతగా ఉన్నా నన్ను అక్కడ నేను స్టాండప్ గా ఉండేటట్టు చేయదు ఎందుకంటే మనం బలహీనతగా ఉన్నంత వరకు దుస్తుడు బల బలహీన పరిస్థితి ఉంటాడు కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుణ్ణి ఉండాలి అని ఆలోచన చేసి దేవుని వైపు నేను నడవాలి అని అనుకుంటున్నాను దుష్టుడు ఏం చేస్తాడు ఎందుకంటే మన ఎక్కడైతే స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడే వీక్నెస్ పాయింట్ నువ్వేదా చూడు నువ్వు వాక్యం బాగా ధ్యానిస్తున్నావాక్యం నేను దృష్టి కొడుతాడు చాలా మంది బైబుల్ ట్రైనింగ్స్ తీసుకుంటారు దేవుని యొక్క ఆత్మ పొందుకోకుండానే వాక్యాన్ని చదువుతారు వాక్యాన్ని చూడకుండా చెప్పగలుగుతాడు వాక్యాన్ని మంచి ట్రైనింగ్ తీసుకుని చెప్తారు కానీ ఏం లాభము దేవుని యొక్క ఆత్మ లేకపోతే వాళ్ళు అక్కడే మోసపోయినారు గరవ చర్మము దేవుని యొక్క బిడ్డలు ఏం చేశారంటే గోరె చర్మము వేసుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంటే ఆ తోడేళ్ళ స్వభావం కలిగిన వాళ్ళు గోరే వేసుకొని అనే కొరకు నీతిని సతని ప్రకటనే చేస్తున్నారు అక్కడ అంతా ఏం కమిలిపోతుంది అంధకారమే కమిలిపోతుంది అందుకే ఆత్మలన్నీ పాపం ఉండగలుగుతున్నాయి ఆ అక్కడక్కడే వాళ్ళు ఉండిపోతున్నారు పాపం నుంచి విడుదల పొందలేక బానిసత్వంలో ఉండిపోతున్నారు వాళ్ళు కదా అందుకే శత్రుని మనము ఎక్కడైతే తొక్కాలి అని అనుకుంటున్నాం ఎక్కడైతే చిరగకూడదామని అనుకుంటున్నామో వాడు అక్కడే బాణం వేస్తున్నాం కాబట్టి క్యూత్ అనేది అది ఎంతో ఫాస్ట్ అంటే దాని టైమ్ అయిపోతుంది అనేసి దాని పని అది చేసుకుంటే వెళ్ళిపోతుంది కానీ మనం దేవుని బిడలమై ఉంది ఆయన పని చేయలేకపోతున్నాం ఆయన లాస్ట్ వారం కూడా అతి లాస్ట్ వారం కూడా దర్శనంలో మాట్లాడుతున్నాను ఆశీర్వాదం ఇయబోతున్నాను అందరికని ఆయన మాట్లాడిన దేవుడు ఆయన అంటున్నాడు నాకు భూమి మీద నెరవేర్చబడుతున్నాయి ఇంకా జరగాలి నా కార్యాలని అంటే ఆయన కార్యాలను ఆపేస్తున్నాడు దుష్టుడు ఎందుకు ఆపేస్తున్నాడు అంటే ఆ దేవుని యొక్క ఆత్మలో ఆయన రావడానికి ప్రతి ఆత్మ సిద్ధపడుతుంది కానీ దుష్టుడు ఏం చూస్తుంటే వాళ్ళని నల్గ కూర్తున్నారు దుష్టుడు నల్లగా అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి రారలేకపోతున్నారు అటు ఇది అయిపోతున్నారు అంటే వాళ్ళు విసిగిపోతున్నారు వాళ్ళ జీవితానికి వాళ్ళు ఇంకా మాకు ఎవ్వరు లేరు లేని ని ఎవరైతే చివరి వరకు ఆయనని పట్టుకొని ఉంటారో వాళ్ళు ఎప్పటికీ తప్పిపోరు జీవకరితం పొందుకున్నంత వరకు వాళ్ళు యుద్ధంలోనే ఉంటారు నేను చూసిన నాకు దేవుడు ఒక దర్శనమిచ్చిండు ఆయన్ని ఎంత యుద్ధం చేస్తున్నాడు అంటే ఆ బ్రదరు చాలా యుద్ధం చేస్తున్నాడు దుష్టుడు వస్త్రాన్ని చంపేసుకొని తీసుకెళ్లిపోదాం అనుకుంది ఆ వస్త్రాలు కూడా గట్టిగా పట్టుకున్నాడు ఆ వస్త్రాలు దుష్టుడు తీసుకోపోకుండా కుటుంబంలో హింస బయట హింస ప్రతి హింసనే ప్రతిది బాధనే వేదం దుఃఖమే కానీ ఆయన ఎట్లా సహించగలుగుతున్నాడు అంటే కేవలం దేవుని యొక్క ఆత్మ చేతనే అవసరం గట్టిగా పట్టుకున్నాడు ఆ బ్రదరు నేను అనుకున్నా ఎంత అంటే దుష్టుడు ఆ కిరీటన్ని దోచుకోవాలని ఎంతో ప్రయత్నించినాడు కానీ దుష్టుడే ఓడిపోయిన గాని ఆయన విజయం పొందినడు జీవకిరీటం పొందుకున్నాడు నేను చూసిన దర్శనంలో నాకు దేవుడు చూపించాను ఆ పర్సన్ ఎవరు మనందరికి తెలుసు ఆ పర్సన్ కదా ఎందుకు ఆయన చూపిస్తుందంటే మనం కూడా అట్లా తయారు ఈ లోకంలో నేను ప్రభా ఆ కాలం మీరు ఇచ్చిన ప్రవక్తలే కాని ఇంకా ఆ వీళ్ళందరూ ఎట్లా సేవ చేశారు మా కాలంలో ఉన్నట్లే ఉన్నారు కదా ఇంకా ఆ కాలంలో ఏ విధంగా ఉందో ప్రభా అక్కడ అసలు వాళ్ళు ఎట్లా సాధించగలిగారు ఎట్లా భరించగలిగిన ప్రభా అని ఇప్పుడు మా లోకంలో ఉన్నారా లేదా అని దేవుడు జోబు లాంటి సమస్యలు ఆయనకు ఉన్నాయి అని విజయం పొందినడు నేను అదే అనుకున్నా ఎంత ఎంత ప్రభాన్ని సన్నిధిలో గడిపితే అంత విజయం పొందుకోగలిగినడని ఇది కూడా అంతే మనం ఎంత వరకు అయితే ఆయన గడుపుతామో అప్పుడే మనం విజయం పొందుతాము కొన్ని రోజులు చదివి కొన్ని రోజులు చదవకుండా కొన్ని రోజులు ప్రాధాన్యత ఇది అట్లా ఉంటే పాపంలో పడుతు ఉంటాం అందుకే అని మనం ఏం చేయాలంటే ఆయన రక్తం మనకు నీతి మతంగా మనం మార్చేసిన దేవుడు ఇక మీద నుంచి మనము ఎట్లా ఇంకా బ్రతికిన దేవుని మళ్ళీ మళ్ళీ చంపకుండా కదా ఎవరన్నా ఇప్పుడు మనుషులు నార్మల్ గా చూసుకుంటే చనిపోయినంటే వాళ్ళు తిరిగి లేవ్వలేరు వాళ్ళు ఎప్పుడు ఉలికి లేస్తారు తిరిగి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడే ఉలికి లేస్తారు కానీ ఏజ్ ప్రూప్ కదా ఆయన చనిపోయి త్రీ డేస్ అయినాక తిరిగి లేచిన దేవుడు ఆ దేవుణ్ణి మళ్లీ చంపుతుంటారు మళ్ళా గుడ్ ఫ్రైడే చేస్తారు మళ్ళీ ఈస్టర్ చేస్తారు ఇవన్నీ చేస్తుంటారు నాకు అదే అనిపిస్తుంది అయ్యో ప్రభా నువ్వేమో సజ్జీవుడవు అని ప్రార్థిస్తాము యుగ యుగలకు ఉన్నవడవు అని ప్రార్థిస్తుంటాము ఇవన్నీ ప్రార్థనలు చేస్తుంటాం మనుషులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని అదే పాపంలో పడిపోవడం అంటే ఇదే అన్యులకు క్రైస్తవులకు డిపెన్స్ లేదంటే ఇదే వాళ్ళ విగ్రదన లాగా తెచ్చుకొని పెట్టుకున్నారు కదా మన తండ్రి కంటే ఎక్కువ ఏదైతే ఇష్టపడతామో అదే విగ్రహన అక్కడే పాపం ఉంది దేవుడు ఆ పాపన్నే తీసేసిన దేవుడు ఆ అక్కడ మన ఆ పాపం నుంచి మనల్ని మొత్తము ఆయన రక్తం చేత కడిగి వేసి పరిశుద్ధ లేక తయారు చేసి మళ్ళీ ఆయన వైపు నడిపించుకుంటుంటే మనుషులు ఏం చేశారంటే ఆత్మలో ఉండి జీవించాల్సింది పోయింది లోకాన్ని వాళ్ళు ఇష్టం చేసుకున్నారు లోకాన్ని వాళ్ళు ఎట్లా అంటే ఇష్టమైపోయింది లోకానికి వాళ్ళు ఇట్లా అట్రాక్షన్ లాగా ఇట్లా మ్యాగ్నట్ లాగా అతికిపోయినారు కానీ ఏం లేబము నాకు అద్దె వాళ్ళ వాటి నుంచి విడుదల కదా అందుకే చూడండి దేవుడు ఆయన ఇచ్చిను అందుకే కానీ ఆయన మెయిన్ గా ఎవరి కొరతూ ఇవన్నీ రాయబడ్డాయి అంటే మనం ఆయన సన్నిధిలో ఉండడానికి అనేకులకు నీతిని సత్తే ప్రకటించడానికి ముఖ్యంగా మనకి ఆ మనము ఐజియా చూడండి ఐజ్ ఫార్టీ ఫైవ్ చూసుకుంటే చూడండి ఆయన్ని నీతివంతులుగా మనం మార్చబడినాక చూడండి ఆకాశ మండలము నీతిని కుమరించినట్లు అంతరిక్షము మహా వర్షము మహావరుషము వర్షించుము చూడండి ఆకాశం అందల నీతిని కుమరించినటువంటి ఈ నేను దేవుడు ఏమంటాడంటే ఆయనే బిడ్డలుగా మనం మార్చకూడదు అంటే ఆకాశము అన్నప్పుడు ఎవరు దేవుని యొక్క బిడ్డలే కదా మరి ఆకాశం దేవుని యొక్క బిడ్డలు ఆయన ఏమంటున్నాడు సత్యని కుమరీ స్థాన్ అంటున్నాడు ఆయన సత్యనైన కుమరీ స్థాన్ అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ దేవుడు యొక్క పరిశుధాత్మ కుమరీ నువ్వు వికండి ఆయన మంచి అవకాశం ఇచ్చి ఇంకా మీ మీకు నేను సత్యాన్ని మీలో ఉండి బోధిస్తానని దేవుడు మనకు అంటాడు కదా చెప్తాడు కదా సత్యాన్ని బోధించాలంటే మనం ఏం పొందుకోవాలి కడవరి వర్షం పొందుకోవాలి ఆయన ఆత్మ పొందుకోవాలి ప్రతిదిన మన ఆత్మ పొందుకోవాలి అప్పుడే నువ్వు భూమి మీద ఆ అనేక ఆత్మలు వైపు నడిపించగలుగుతావు చూడండి భూమిని నే నేను రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలుచును గాక ఎహో నేను దానిని కలగజేవి ఉన్నాను చూడండి ఇప్పుడు ఒక వాళ్ళకి మనం దేవుని యొక్క నీతిని సత్యాన్ని ప్రకటన ఉత్తగనే రారు దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడితేనే ఆ ఫలం ఆయన రాగలుగుతాయి అదే ఎందుకంటే ఆకాశం మనం అర్థం తీసుకోవాలా అనే బిడ్డల మన నీతిని అన్నప్పుడు ఆయన సత్యాన్ని కుమరించినట్లు అన్నప్పుడు ఆయన కదా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే దిగుడు మరి అనే సత్యాన్ని మనకి ఇస్తానన్నప్పుడు మనం పొందుకోవాలా ఇంకోటి ఏంటంటే ఆయన వర్షము వర్షిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రతిదినం పొందుకోవాలి కదా ఆయన అదే అంటున్నాడు ఇక్కడ అంధకరమైన స్థల స్థలములను ఉంచబడిన నిధులను రాహస్య స్థలములో మరుగైన ధనము నీకు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దేవుడు ఏమంటున్నాడు అంటే అంధకరము కలగజేవాడు ఆయన అంటున్నారు కదా ఇప్పుడు ఈ అంధకరం కలగజేసిన దేవుడు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళకు చేయాలంటే అంధకారం నుంచి నువ్వేం చేయాలంటే ఆ ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే వర్క్ చేస్తామో అదే తవ్వుతా ఉంటే అదే మీద మనకు అభివృద్ధి పొందుతూ ఉంటాం నువ్వు డబ్బు సంపాదించుకుంటానో డబ్బులను బాగా సంపాదించుకుంటావు అదే నువ్వు వాక్యం దారించుకుంటే వాక్యం బాగా సంపాదించుకుంటావు కదా అట్లనే ఇక్కడ కూడా అంతే నువ్వు అంధకారంలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్లి నువ్వు సువాత ప్రకటన చేస్తానంట ఆత్మ రక్షింపబడుతుంది ఎందుకంటే మరుగైన స్థలంలో వాళ్ళు దాచబడి ఉన్నారు ఎక్కడ ఉన్నారు దేవుని యొక్క బిడ్డలు ఇప్పుడు అంధకారంలో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దేవుని తెలియని బిడ్డ అంధకారంలో ఉన్నట్లు ఈవెన్ దేవుని కోసం తెలిసిన కూడా అంటే వాళ్ళ అనాథులు అయిన అన్నిలు దేవుని తెలిసిన వాళ్ళు కదా ఇప్పుడు ఆ గొప్ప జనకి నీతిని సత్యని ప్రకటించాలంటే వాళ్ళ అంధకారం నుంచి వాళ్ళ బయటకి రావాలా మనము యోహన్ సువార్తలు అంటాం కదా ఆయన వెలుగు ప్రకాశించేస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రాయింపకూడను ఆయన వెలుగు వస్తుంది కానీ ఎవరు దాన్ని ప్రకా దాన్ని ఏమంటే వెలుగు వస్తుంది కానీ దాన్ని ఆయన మాత్రమే చూస్తున్నారు లోపల వరకు వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు ఆయన వెలుగుని వాళ్ళు మళ్ళీ చీకట్లో ప్రకాశిస్తున్నారు వాళ్ళని తగ్గు ఉపయోజనం ఇక్కడ కూడా అదే అంటారు అంధకారమ ఉంచబడిన నిధులనే కానీ రాహస ఉన్న మరుగైన ధనమే కానీ నీకు చూడండి అంధకారంలో ఉన్న వారికి ఏమో అంధకారంలో ఉన్న వారికి దేవుని యొక్క నీతిని సత్యను ప్రకటన చేసినప్పుడు వాళ్లకు విడుదల వస్తుంది ఇక నువ్వు రహస్య స్థలంలో మరుగైన ధనములు నీకు ఇచ్చదును అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధి కడకు వచ్చి రహస్య ఒక ప్లేస్ చూస్ చేసుకుని సన్నిధిలో కూర్చొని కూర్చొని బాగా ప్రాధాన్యత చేస్తే మరగైన ధనము నీకు ఇచ్చదంటే నువ్వు దేవుని కొరకు అడుగుతున్న దేవ నేను నీతిని సత్యాన్ని ప్రకటించాలా నేను అనేకమైన దర్శనములు చూడాలా అనేకమైన నేను నేను చూసుకోవాలనే పనున్న వాటిని నేను వెతకాలంటే ఆయన అక్కడికైనా ఇస్తానంటూ మనం ఆత్మల కోసం అడుగుతా ఆయన ఆత్మనిస్తాడు ఆత్మల రక్షణ కోరకు మనం అడుగుతాం కాబట్టి ఆత్మలను ఇస్తాడు ఆయన్ని కానీ మనం దానికంటే ముందు పైన వాటిని అన్నింటినీ పొందుకోనంటే మరుగు చేయబడిన చాలా ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క సన్నిధిలా కదా ఇప్పుడు పైన ఆ మనం పైనకు వెళ్ళి అవన్నీ చూస్తున్నాం అది ఎందుకు అవి మరగ ఎట్లా సీక్రెట్ గా చేయబడ్డేవన్నీ ఇట్లా మరుగు చేయబడ్డేవన్నీ అదే ఇప్పుడు చూడండి ఏసు ప్రభు ఉన్నాడు ఆయన వెలుగుకి ఇప్పుడు ఏమంటారు లోకానికి మొత్తం ఆయనని వెలుగు ఆయననే సమస్తం అని మనకు తెలుసు కానీ యేసుప్రభు ఉన్నాక కూడా ఆయన దాచిపెట్టినారు ఎట్లాంటి సత్యాన్ని దాచిపెట్టినారు ఎవరు బయటకి తీసుకురాలేదు ఆయన సత్యాన్ని ఆయననే పంచుకున్నాడు యేసుప్రభు ఆయనే ఉన్నంత వరకు ఆ కూడా ఆయన దేవుడని నమ్మలేకపోయినారు ఆ టైమ్ లాసుప్రభుని అది మరుగు చేయబడినట్లే ఉంది కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని ఎవరైతే గ్రహించారో ఈ యొక్క పన్నెండు మంది వాళ్ళు మాత్రమే తెరిచబడ్డది వాళ్ళకి అరే నిజమైన ఏసుప్రాబే కదా అని సమస్తం ఆయన ఉంది ఇంకేముందని ఈ లోకంలో ఏం లేదు సమస్తం ఆయన ఉంది అందుకే మరుగైన ధనము నీకు ఇచ్చేదనం అని ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆచించి దేవుని వైపు వెళ్తాము అని పట్టజాలను ఓపెన్ చేసి మొత్తం నువ్వు వేది అడువు అవన్నీ ఓపెన్అప్ చేస్తాడు రివ్యూ చేసేస్తాడు ప్రతిది కాబట్టి సమస్తం ఆయన దగ్గరికి వెళ్లాలా ఆయననే అడగాల ఇంకా ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఎవ్వరు ఇది నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు తెలుసని వదిలేసుకోవాలని ఆయన కృప నుంచి తొలగిపోవద్దు ఆయన కనికరం నుంచి తొలగిపోవద్దు ఒకటి కృప ఉండాలన్నా ఆయన కృపలో నిలిచి ఉండాలంటే నువ్వు నీతిని సత్తని ప్రకటన చేయాలా నీతి అప్పుడే మనం ఆయన వైపు ఉంటాం నేను అందుకే అడిగితే దేవునికి ప్రతిరోజు ఆ నాకు తెలిసిన మట్టుకైతే దేవుని అడుగుతా అంధకారం నుంచి ప్రతి బిడ్డ విడుదల పొందాలి ప్రభా అని వృద్ధంలో అనిపిస్తుంది ఏంది ప్రభా ఇచ్చేకటింది నాలో ఉన్న తీసేసే ప్రభాని కూడా ప్రార్థించారు ఎందుకంటే బోధించేవారి సరిగా లేకపోయి ఉంటే ఇంకా వినేవాళ్ళు ఎట్లా ఉండిపోతారు నాకు దేవుడు అదే మాట్లాడే ఇది అలా 23 త్రీ చాప్టర్ లో చూసుకుంటే 23 త్రీ అండ్ లా అక్కడ మొత్తము ఆ బోధకుల కోసమే ఉంటది నేను అడిగిన దేవునికి ఏంది ప్రభా మరి ఇట్లా అంటే ఆయన అదే చూపిస్తున్నా ప్రకటించే కరెక్ట్ గా ఉండాలని నేను అందుకే అంటే ప్రభాని నీ సువాత ప్రకటన నేను కరెక్ట్ గా ఉండాలి నేను కరెంటు లేదు నేను ఎట్లా నీ సువాత ప్రకటన చేసే అందుకే ఆయన సువాతని ప్రకటన చేయడానికి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాము ఆ ప్రతిదీ ఆయన చెప్పిన మాటను అంగీకరించి నడుచుకున్నాం అనుకునేసారికి కథం సమస్యలు శ్రమలు ఇవి వస్తానే ఉంటాయి ఎందుకంటే ఆయన తీర్మానం చేసుకుంటున్నాం నా దేవుడు ఏసుప్రభి అని మనం డిసైడ్ చేసుకుంటున్నా ఆయన తప్ప ఇంకా మనకు ఎవ్వరొద్దని కదా నువ్వు ఆయనకి మాత్రమే చోటు ఇవ్వు ఆయనని ప్రేమించే దేవుడు ఆయననే సమస్తం ఇచ్చే దేవుడు మనకి కాబట్టి ఆయన రాకడ త్వరలో ఉంది మరి ప్రాధాన్యం చేసుకున్నాం పరిశుద్ధి మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారుని వందనలు ప్రభా జీవం కలిగిన దేవానికి వందనాలి ప్రభా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు మమ్మల్ని ప్రభా నీతి మంతులుగా మార్చినారు వేసేదాన్ని బట్టిని కృతజ్ఞతలు తండ్రి తండ్రి ఈ ధన్యత ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు అంధకారంలో ఎంతో మంది ఉన్నారనైనా వారిని కాపాడండి వారిని రక్షించండినైనా నీ యొక్క కృప కనిక్రమంలో ప్రభా ప్రతి బిడ్డని ప్రభా నీ యొక్క రక్షణకి కృపలోకి ముద్రించుకోమని ప్రార్థిస్తాం తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం అయినా ఈశానికి వందన ప్రభా దివాణు ఎంతగానో మా కొరకు ప్రభా సిల్వం మరణం పొందినవు ప్రభా యొక్క ప్రేమ మాకందరికి అనుగ్రహించండి ప్రభా ప్రతి నీ ప్రేమ పొందుకోవాల్సిందే ప్రతిదినం నీ నీతి సత్యనమే ప్రకటన చేయాల్సిందే మేము ఈవెన్ కళలు కూడా ప్రభా ఎలాంటి తప్పిదములు చేద్దతండి మేం కళలోనే కనీ ప్రభా మా నిత్య జీవితంలోనే కనీ ప్రభా ఎక్కడే కానీ ప్రభా మేం ఏ తప్పులో పడకూడదు ఆ పాపానికి మేము చోటు ఇవ్వదు తండ్రి మాకు సహపడమని ప్రార్థిస్త ఏసియానికి కొందన తండ్రి దివాయసు ప్రభా ఎన్నో రోగాలు రాబోతున్నాయి అన్న ప్రభ కనికరించండి దయ చూపించండి ఏసియా మా దేశాన్ని కాపాడమని ప్రార్థిష్టం తండ్రి ఆ రోజు ఏమి మీ ప్రార్థన ఈ రోజు మా ప్రార్థన కూడా వినండినైనా సమాధానం ఇవ్వండి తండ్రి రోగాల నుంచి ప్రభా ఎంతో మంది ప్రభ నశించిపోతున్నట్టునైనా దేవ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి వారి రోదాన్ని మార్చుకోడానికి తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈశానిక లెక్కలేని వందల ప్రభా ఈ కనికరించలేనైనా ఈశానికే కృతజ్ఞతలు తండ్రి తండ్రి ఈశు ప్రభా ప్రతి దిన ప్రభాని యొక్క శిల్వ మరణం జ్ఞాపకం చేయని ప్రభావ మేము పాపం తండ్రి ఎందుకంటే ప్రభాని యొక్క శిల్వ మరణం జ్ఞాపకం చేస్తే ప్రభావ మేము పాపం ను ఎందుకంటే తండ్రి మేము ప్రభా మట్టి మార్పుల వాళ్ళ ఏది కూడా ప్రభా జ్ఞాపకం ఉండదు కాబట్టి ప్రభా మేము ప్రతిది జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరే మాకు జ్ఞాపకం చేయండి ప్రభా నువ్వు అన్నో ప్రభా సమస్తం ప్రభా నువ్వు ప్రతిది జ్ఞాపకం చేస్తానన్నో కదా ప్రభా నీ యొక్క ఆత్మచేత మరి మా కూడా ప్రభా నీ యొక్క ఆత్మచేత మాకు జ్ఞాపకం చేయని ప్రతిదిన మాకు జ్ఞాపకం చేయని మేమే పాపంలో పడకుండా ఎందుకంటే ప్రభా అంధకారం మొత్తం కమిపోయినానన్నో ప్రభా నీరాకడ ఎంతో సమీపంలో ఉందన్న ప్రభా కాబట్టి ప్రభా నీరాకడ సమీపంలో ఉంది మేము ఏది కూడా ప్రభా నిర్లక్ష్యం చేయడానికి ఇవ్వలేదు ప్రభా మమ్మల్ని క్షమించలేనైనా తే నీ యొక్క సమయంలో మేము అలా నీ మేము ఉండాలి తండ్రి కన్నీటి ప్రార్థన చేయాలనైనా అన్ని కాల్పుల కోసం మేము భారంగా చేయాలి తండ్రి ఏదో ప్రభా ఇష్టం లేనట్టు ఇష్టం ఉన్నట్టు మేము అట్లా నటించు ప్రభ అలాంటి ఏమైనా ఉండుంటే ప్రభా తీసిపోయండి ప్రభా మేము యథార్థత హృదయం మాకు అనుగ్రహించండి యథార్థం నీ యొక్క నీటిని సత్యని మేము ప్రకటన చేయాలా ప్రభా యార్థ మనసుని మాకు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయుసు ప్రభా నువ్విచ్చినాం ప్రతి దిగుడు ప్రభా నీ చిత్తం అయితే ఏదైతే ఉందో ప్రభా అది మా జీవితంలో నెరవేర్చండి మేము చేస్తం ప్రభా నీ నీతిని ప్రకటన చేస్తాం మమ్మల్ని నడిపించండి ప్రభా నీ ఆత్మ చిత్తం మాకు నడిపి ఇవ్వమని ప్రార్థిష్టం తండ్రి సహాయపడమని ప్రార్థిష్టం నీ కళ్ళ కలివిన తండ్రి దేవాయసు ప్రభా ఎంతగనమో ప్రభా మరగన నిధులు ప్రభా దాచిపెట్టి ఉన్న ప్రభా దేవాయు ప్రభావ మరి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం ప్రతి దిగు ప్రభా మాకు బయలుపరచండి దేవ మేము ఫ్యూచర్ ని చూడాలని అనుకుంటున్నాం ప్రతిదీ మేము చూడాలా ప్రభా ఎందుకంటే ప్రభాని నీతిని సత్యని మేము ప్రకటన చేయాలి ప్రభా ఎవరు బోధించిన విధంగా మేము బోధించాలా ప్రభాని నీతిని సత్యని ప్రభా దేవాజు ప్రభా ఆ కాలంలో ప్రభాని యొక్క నీతిని సత్యని ప్రకటన చేసినప్పుడు ప్రభా ఎంతో మంది ప్రభా ఆశ్చర్యపోయినారు ప్రభాని ఒక బోధకి తండ్రి మరి మేము కూడా ప్రభాని నీతిని సత్యని ప్రకటన చేసే ప్రభా అందరూ ఆశ్చర్యపోర్ల ప్రభా అక్కడే ప్రభాని యొక్క రుచి వారి ఎరగాల ప్రభా తెలుసుకోవాలని ఆయన సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి ఏసా నీ కల్లె కలిని పొందున ప్రభా దేవా ఎంత మందికి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ లేదు ప్రభా వారికి అందరి మీద ప్రభని యొక్క పరిశుద్ధాత్మాన్ని కుమరించడనియనా ప్రతి వనరు ప్రభా విజృంభించి ప్రభని యొక్క సేవ చేయాలండి అగ్ని లాగా తయారు కావాలని ఆయన యొక్క అగ్నిచేత మామూలు తయారు చేయండి ప్రభా ఏసాని యొక్క అగ్ని కవచాలు మేము ధరించుకోవాలా ప్రభా ప్రతిది కూడా ప్రభావం సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి చివరిపోవద్దు తండ్రి దివాడు ప్రభావంతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాగా ప్రభా ఆ మోసం నుండి ఎందుకంటే ప్రభా నీ యొక్క ఆత్మ మాలో ఉన్నంత వరకు ప్రభా మేం మోసపో ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దివాను వేరుమియకు వాగ్దానం చేసిన ప్రభా ప్రకరించటకు విరిగొట్టకు నాటుటకు ప్రభా మరి ప్రభా ఎలాంటి అబద్దమైన బోధ మా దగ్గరకు వచ్చినా అది మా నుంచి తీసివేస్తానన్నారు ప్రభా కాబట్టి ప్రభ ఎంత మంది అయితే ప్రభా అబద్ధంలో జీవిస్తున్నారు వాళ్ళంతా విడుదల పొందాల ప్రభుత్వం గ్రహించుటకు తండ్రి ప్రతి ఆత్మీమైన ప్రార్థిష్టండి సాయపడమని ప్రార్థిష్టండి పరిశుభ్ర సర్వశక్తి మంత్ర సర్వాధికారికి పొందన ప్రభా జీవం కలిగిన దైవానికి పొందన రాజ్యానికి సాయపడమని ప్రార్థిష్టండి జీవం దేవా రోషం దేవా, దేవడా పౌరుషం కలిగిన దేవానికి వందల ప్రభా ఏమ ఉండాలి విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలి తండ్రి పౌరుషం కలగల రోషం కలగాల ప్రతి కార్యము ప్రభా మేము ప్రేమతో చేయాలి ఆ యొక్క ప్రేమ మాకు ప్రతి దినము ఉండాలా ప్రభా అది మాకు అనుగ్రహించుకుని ప్రార్థిష్టం తండ్రి దీర్ఘశాంతంలో మమ్మల్ని నడిపించు ప్రభా సాయపడమని ప్రార్థిష్టమీ నీ రాకడకు ప్రభా ప్రతి బిడెని సిద్ధపరచుకోమని యేసు క్రిస్తు నామంలో సిస్టర్ థ్యాంక్ యూస్ అమ్మ నాదు డ్రై బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి డ్రైవ్ బ్రదర్ ఏం ఇస్తున్నా కృపా పరిశుద్ధ నడిపి అమ్మాయి అందరికి ప్రైజ్ సిస్టర్